పరిశుతులకు దేవా మీకు అబ్రహాం ఇస్సాకు యాకోబుల గొప్ప దేవా మీకే వదనాలు తండ్రి ప్రవ్వా అబ్రహాంకు చేసిన వాగ్దానాన్ని మీ మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా మాకు అనుగ్రహించినందుకు దాన్ని మీకు వందనాలు ప్రవ్వా మమ్మల్ని ఆత్మీయ ఇజ్రాయెల్ గా మార్చుకొని దేవుని ఇస్రాయల్ గా మార్చుకుని ఆత్మీయ యూదులుగా మార్చుకున్నందుకు మీకు ఎంతో వదనాలు ఆ రీతిగా మమ్మల్ని మార్చుకుని ప్రవ్వా ఆ యొక్క మా జీవితానికి నడిపించినందుకు మీకు ఎంతో వదనాలు ప్రవ్వా మీకెంతో కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం నైనా ప్రవ్వా అనేక దినాల నుంచి ప్రవ్వా అనేక సమాచారాల నుంచి మీరు మమ్మల్ని ఈ రీతిగా ఇక్కడ చేర్చుకుంటున్నందుకు మీకు ఎంతో వదనాలు మీ వాక్యం పట్ల ఆసక్తి కలిగి మీ యొక్క సత్యని గ్రహించే ఆయక యొక్క జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపిస్తున్న విధాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు ప్రాబ్ నైనా కొంతకాలం నుండి చిన్న ప్రవక్తలకు సంబంధించిన ప్రవచనాలు మేం ధ్యానిస్తుండగా మీరే మమ్మల్ని నడిపించినారు వాటిని సత్యాలని అనుగ్రహించినారు దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు ప్రాబ్ చిన్న ప్రవర్తనలకు సంబంధించిన విషయాలు మీరు మాతో మాట్లాడుతుండగా ప్రభావ అవన్నీ మా కాలంలో నెరవేరడం అవి మాకు ఆశ్చర్య కరంగా ప్రభా అవి మీ వినికిలో మీరు ఎంతో కాలంగా భద్రపరిచి మా కొరకు తండ్రి వాటిని బయల్పరిచిన ఇవి అనేకులు గ్రహించలేని స్థితిలో ఉంటుండగా మత క్రైస్తవ జీవితము ఓ ప్రభా ఐహికమైన విచారణ చేత కొట్టుకుని పోతుండగా ప్రభా ఐశ్వర్యము ఆహ్లాదకరమైన జీవితంలో పొట్టుమిటాడుతుండగానైనా ఎవరు గుర్తెరిగని సమయంలో జలప్రలయం వచ్చి వారిని అందరినీ అని మీరు జ్ఞాపకం చేసిన మత వార్త ఇరవై నాలుగవ ఆ ప్రకారమే మనుష కుమారుని దినమున రాకల దినమున ఉండు అని చెప్పినారు అది మేం గ్రహిస్తున్నాం ప్రాబా మనుషులు ఎవరు గ్రహించని సమయంలో మీ యొక్క తీర్పు లోకం మీదకి వస్తుందినైనా అది మీరు మాకు ముందుగానే హెచ్చరించినారు ప్రాబా కాబట్టి మేము అనేకులకు ఈ యొక్క హెచ్చరిక వార్తని తీసుకుని పోయే బిడలుగా మమ్మల్ని తయారు చేసినందుకు మీకు ఎంతో వందాలు కాబట్టి ప్రభావ మేము ఎట్టి పరిస్థితిలో చింతేది లేదు ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదు ధైర్యంగా ఈ యొక్క వాఖ్యం మేము ప్రకటించాలా దానికి తగిన మీ యొక్క పరిశుధాత్మ నడిపి మాకు అనుగ్రహించండి ఓ ప్రభావ మీ చిత్తానుసరంగానే మేము ముందుకు పోవాలనే సహాయపడండి ప్రభావ మా కొడుకు మీరు చిన్న ప్రవక్తలన్నీ ఏర్పరచడానికి మీకు ఎంతో వందలు ప్రభావ వారిని చిన్న ప్రవక్తలు అంటున్నా గానీ వారి యొక్క అంశము వారి యొక్క ప్రవచనము ఏ రీతి కూడా చిన్నది కాదు ప్రోబ్బ యుగ సమాప్తిలో యుగ సమాప్తి కాలంలో జరిగే ప్రతి విషయాన్ని వాళ్ళు ప్రవచించినారు ప్రోబ్బ అవి మీరు మాకు అర్థమయ్యేటట్టు చేసినందుకు మీకెంతో వదనాలు ప్రాబ్బా మీకే కృతజ్ఞతలు లేసయ్యా గత పన్నెండు వారాలు ప్రభా హబ్బకుక్కు గ్రంథంలోని ప్రవచనాలు మీరు మాకు చూపించినారు హబ్బుక్కును ఏర్పరచుకుంది మీరే ప్రోబ్బ అటువంటి వ్యక్తిని బట్టి మీకు ఎంతో వదనాలు అర్పించుకుంటున్నాం ఆ యొక్క ఈ యుగా సమాప్తి కాలంలో ఉండే సమస్యలని జ్ఞాపకం చేస్తూ ఏ రీతిగా క్రైస్తవులు జీవిస్తున్నారు అన్న విషయాన్ని చూపించండి ప్రభా అది మీరే చూపించారని మేము విశ్వసిస్తున్నాం ప్రభా ఈ దినము ఇంకొక చిన్న ప్రవక్త గురించి మేము జనించబోతుండగా ప్రభా మీ యొక్క ఆత్మీయ నడిపింపు మాకందరికి దయచేయండి వాక్యాలని సఖ్యం గ్రహించలాదన మా యొక్క హృదయ నేత్రలను మీ పమ్మను ప్రార్థిస్తున్నాం ప్రతి చీకటి దురాత్మ అంధకార మంత్రశక్తులను ఏసుక్రీసు పరిశుద్ధ నామం పాపంలో బంధించండి నైనా మీ కొడుకు ప్రతి చోట మమ్మల్ని శాసనలు పెట్టుకుని మీ రాత్రి వారికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామన ప్రార్థించినా తండ్రి ఆమెన్ హలూయా ఈరోజు రెండవ తారీఖు సెప్టెంబర్ రెండు సంవత్సరం బబిలోనియన్ గ్రగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా అంతేనా దేవుడు మనకు చూపించిండు బబులోనియన్ క్యాలెండర్ ని లేక బబులోన్ యొక్క క్యాలెండర్ ని రోమిలు గ్రెగడీ అనే పోప్ ద్వారా దాని మన కాలానికి నడిపించింది కాబట్టి ఇవన్నీ కాలాలు తారుమారైన కాలంలో సమయంలో ఆయన అధీనంలోనే ఉంటాయి కాబట్టి మన కాలంలో వాటిని తారుమారు చేస్తున్నాడు అందుకే మనకి ఆ క్యాలెండర్స్ తో పాటు ఏ పని లేదు క్యాలెండర్స్ తో ఏ పని లేదు మనం ఈరోజు మీకా అనే ప్రవక్త యొక్క విషయాలు తాను ప్రవచించిన ఆ యొక్క ప్రవచనాలని ధ్యానించడానికి మేము మనం సిద్ధపడుతున్నాం కంబుగా మనం నడిపించాలా వీటిని అర్థం చేసుకోవడం మనకి కష్టమే ఎన్ని బైబుల్ కామెంటరీస్ ఉన్నా ఎన్ని బైబుల్ పుస్తకాలున్నా ఎన్ని వీడియోస్ క్యాసెట్స్న్నా మన పరిశుద్ధ దేవుడు మనకి అవి అనుగ్రహించకపోతే తన ఆత్మ ద్వారా వాటిని మనకు బయలుపరచకపోతే మనం ఎంత ప్రయాస అవి మనకు అర్థం కావు దేవుడు మనకు ఒక విధానాన్ని బయలుపరచండు ఏంటిది అంటే యుగ సమాప్తిలో క్రైస్తవ జీవితం ఏరీతి ఉన్నదనేది అనేకులు బయట ఏదో జరగబోతుంది అంటున్నారు కానీ ప్రభు చూపించాడు అవన్నీ మీలో మీ మధ్యలోనే జరుగుతున్నాయి అన్న విషయాన్ని చూపించిండు కాబట్టి యుగ సమాప్తిలో క్రైస్తవ జీవితము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నది అన్న హెచ్చరికనే ప్రవక్తల దారా దేవుడు మనకు బయల్పర్చాడు అనేక పర్యాలు మనం ఈ చిన్న ప్రవక్తలకు సంబంధించిన విషయాలు జానించినప్పుడు వాళ్ళ కాలంలో నెరవేరలే అవి కానీ ఇవి నెరవేరబోతున్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా మన కాలానికి సంబంధించినవే అని మనం వాటిని అర్థం చేసుకోవాలా కాబట్టి ఈ ప్రవసాలన్నీ కేవలము క్రైస్తవుల గురించే హెచ్చరికలాగా రాయబడిన ఏ రీతిగా చెప్పగలం దేవుని వాక్యమే దానికి సాక్ష్యము దేవుని వాక్యమే దాన్ని రుజుపరుస్తుందని మనం పేర్లు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఒక వాక్యాన్ని ధ్యానించినప్పుడు అసరికరమే ఖచ్చితంగా ఇవి ఆశ్చర్యకరమే కాని ఎందుకు ఈ రీతిగా దేవుడు తీర్మానించుకున్నాడు అని అర్థం చేసుకున్నప్పుడే నీలో పశ్చాత్తాపము మారు మనసు కలుగుతుంది మత క్రైస్తవ జీవితం నుంచి బయట రావడం జరుగుతుంది మొదటి పేతుడు పత్రిక లేక పేతుడు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఏమనుందంటే తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చియున్నది సరే మట్ట క్రైస్తవ జీవితంలో అనేక ప్రాంతాలలో ప్రకటించాడంటే దేవుడి లోకానికి తీర్పు తీర్చాడు కరెక్టే ఆయన నీతిగల న్యాయవాది కాబట్టి ఖచ్చితంగా తీర్పు తీర్చాల్సిందే ఎందుకంటే సమస్త సృష్టి ఆయన మూలంగా కలిగాను ఆయన కొరికే కలిగాను ఆయన మహిమ కొరికే కలిగాను కాబట్టి ఆ సృష్టి ఆయనకు విధేత చూపించకపోతే ఖచ్చితంగా తీర్పు తీర్చాల్సిందే కాబట్టి క్రీస్తు యేసునంద నూతన సృష్టి అని చెప్పుకొని నూతన సృష్టి పనికిరాని సృష్టిలాగా పాత సృష్టిలాగా తయారైతే శారీరకమైన సృష్టిలాగా తయారైతే ఆత్మీయమైన సృష్టిలాగా తేరగాకపోతే ఖచ్చితంగా దానికి శిక్ష వస్తుంది అనే విషయాన్ని ఈ యొక్క పదిహేడు వర్షాలు చెప్తున్నాడు తీర్పు ఖచ్చితంగా దేవునింటి యొక్క ఆరమమ్మకు కాలము వచ్చే ఉన్నది కాబట్టి దేవుని ఇల్లు అంటే ఎవరికి అర్థం కాదు ఎక్కరిక ప్రతి ఒక్క అర్థమవుతుంది దేవుని ఇల్లు అంటే ఖచ్చితంగా క్రైస్తవ సంఘమే లేక చర్చ్ ఇంగ్లీష్ లో చర్చ్ అంటాం కానీ బైబుల్ అంతటా ఎక్కడ చర్చ్ అనే పదం లేదు సంఘము అనుంది కానీ చర్చ్ అనే పదం ఎక్కడ లేదు ఇంగ్లీష్ డిక్షనరీ పర చర్చ్ అంటే అదొక ఆరాధన స్థలము అంతే అదొక ఆరాధన స్థలం దానికి బిల్డింగ్స్ అంటూ లేవు కానీ దేవుని ఇల్లు అన్నప్పుడు మనం బాగా అర్థం చేసుకోవాలా ఏది దేవుని ఇల్లు దేవుని ఇల్లు ఏది అని చెప్పినప్పుడు ఇస్రేల్ కాలంలో ఎరుసలేం ఉన్నది దేవుని ఇల్లు లేక దేవుని మందిరం దేవుని ఇల్లు అంటున్నామా ఆ రీతిగైతే పేతురు మన యుగ సమాప్తికి సంబంధించిన విషయం చెప్తున్నాడు కాలం అంటున్నాడు ఆ కాలము వచ్చి ఉన్నది అంటున్నాడు ఏదము మన దేవుని ఇంటికి సంబంధించిన కాలం ఏది అని మనము అర్థం చేసుకున్నప్పుడే ప్రవక్తలన్నీ ప్రవచనాలన్నీ మనకి జ్ఞాపకం చేస్తున్నాయి ఆ ఏ ఇంటి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు విషయాన్ని ఇప్పుడు ఈశ్రాల్పదులకి ఈ రోజు మందిరం లేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించింది కాది వాక్యం పాత నిబన కాలము ముగించే టైంకి సొలమోను కుమారుడు ఎవరేన పేరు యొరబాము యొరబాము చానా క్రూరుడు త్రాగోతు పోకిరివాడు తులితరివాడు అయితే యువనస్తుల సలహాలు తీసుకోవడము ఆయనకు ఎక్కువ ఇష్టం పెద్దల సలహాలను ధృణీకరించిన వాడు కాబట్టి పెద్దలు ఏం చేసిండ్రు దావిదలో మాకు ఏ పాలు లేదు అని తీర్మానించుకొని వాళ్ళు ఆ దేశాన్ని రెండుగా విభజించుకున్నారు పది గోత్రాలు ఉత్తర దిక్కున గోడము రెండు గోత్రాలు ఉండిపోవడం కింద ఏ గోత్రాలయ్యి యోసేపు మరియు బెనియామిన్ల గోత్రాలు రెండు కింద ఉండిపోయినాయి దాన్ని దక్షిణ రాజ్యం అంటారు ఉత్తర దిక్కున పది రా గోత్రాల జనాభా లేక పది గోత్రికులు వారి కుటుంబాలు స్థిరపడ్డాయి ఉత్తర దిక్కున ఉన్న దాన్ని ఉత్తర దిక్కున ఉన్న దాన్ని ఇస్రాయెల్ అంటున్నారు దక్షిణ దిక్కున్న దాన్ని యూధ అంటున్నారు కాబట్టిస్రాయల్ యూదా అని రెండు రాజ్యాలుగా విభజింపబడడం ఆ కాలంలో జరిగింది సరే మనం ఎందుకు దానికి సంబంధించిన విషయాలు ధ్యానించడం బాగా అర్థం చేసుకోండి రెండుగా విభజింపబడ్డాయి ఆ రాజ్యాలు ఆ కాలంలో కాబట్టి ఆ రోజు నుంచి కూడా ఆ ప్రవచన కాలం నెరవేరే వరకు అవి రెండు రాజ్యాలు లాగానే విడిపోయినాయి కాబట్టి ఈ ప్రవక్తల గురించి మనం ధ్యానించినప్పుడు ఆ రెండు రాజ్యాలు ఏ రీతిగా జీవించాయన్న విషయాలే ప్రతి ప్రవచనము ఆ రెండు రాజ్యాలకి వ్యతిరేకంగా ప్రవచించినట్లు తీర్పు గురించి హెచ్చరించినట్లే మనం చూస్తాం కాబట్టి ఇక్కడ దేవుని మందిరము అన్నప్పుడు లేక దేవుని ఇల్లు అన్నప్పుడు ఉత్తర దిక్కున పది రాజ్యాలకి మందిరం లేకుండే దక్షిణ దిక్కున యరుశలేం మందిరం ఉంటే ఉత్తర దిక్కున మందిరం లేదు ఉత్తర దిక్కున ఉన్న పది రాజ్యాలకి రాజధాని లేకుండే దక్షిణ దిక్కున ఎరుసలేము రాజధానిగా పట్టణంగా పెట్టుకున్నారు వాళ్ళు ఉత్తర దిక్కున ఏం లేకుంటే షోమ్రోను అనే స్థలాన్ని వాళ్ళు దక్షిణ ఏమంటారు రాజధానిగా దాని నిలబెట్టుకున్నారు కాబట్టి షోమ్రోను ఒక మందిరం కట్టుకోవాలా ఎందుకంటే ఉత్తర దిక్కుల నుంచి దక్షిణ దిక్కు వరకు వాడు వచ్చి ఎరుసులే మందిరంలో ఆరాధన చేయాల పస్త పండగను ఆచరించాల కాబట్టి చాలా కష్టతరమైంది కాబట్టి అంత దూరం ఓడిపోతుండడు మన ఇంటి దగ్గరనే పెట్టుకుందాం టెంపుల్ అని తీర్మానించుకున్న గోత్రికల టి ఉత్తర దిక్కున షోమ్రూన్ అనే ప్రాంతంలో వాళ్ళు ఒక మందిరం కట్టుకున్నారు అది మనకు ఎప్పుడు అర్థమవుతుంది అంటే యోహాను సువార్తకు వచ్చినప్పుడు స్త్రీతోని ప్రభు మాట్లాడుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది అమ్మ ఒక కాలం వస్తుంది మీరు ఎక్కడికి పోనవలసన లేదు దేవుని ఆర్ధించడానికి ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించే వాళ్ళ ఆత్మతోనూ సత్యంతోనే ఆరాధించాలా ఏం ఏ మందిరానికి పోయేది లేదు సరే నేను అన్నీ మందిరం పోకపోతే నీకు సహవాసం ఎట్లొస్తుందండి కదా చాలా మంది అవును మీరు మందిరానికి పోకుంటే మీకు సహవాసం ఎట్లుంటది దేవుని బిడలతో సహవాసం ఉండాలి కదా అవును మాకు ఖచ్చితంగా దేవుని బిడ్డలతో సహవాసం ఉంటుంది కానీ మందిరంలో ఉంటది ఏ మందిరంలో ఉంటది ఆత్మీయమైన మందిరం అది అది శారీరకమైన మందిరం కానే కాదు శారీరకమైన మందిరంలో ఉండే సహవాసము సహవాసమే కాదు వారి సాంగత్యంలో మీరు ఉండకుడి అని చెప్పబడింది వాక్యం కాబట్టి ఆత్మీయ సహవాసము దేవుని బిడల సహవాసము దేవుని సత్యాన్ని గ్రహించి జీవించే బిడలతో పాటు సహవాసం అసలైన సహవాసం అది ఒక బిల్డింగ్ కి సంబంధించింది కాదు ఒక స్థలానికి సంబంధించింది అసలే కాదు అది ప్రపంచమంతట విస్తరించింది ప్రపంచమంతట దైకమైన చింత దైవికమైన జ్ఞానము కలిగిన ఆ సంఘం అది అది ఒక బిల్డింగ్స్ అంటూ ఉండవు బౌండరీస్ అంటూ అసలే ఉండవు కానీ ఎప్పుడైతే శారీరకంగా జీవించింద్రో ఆ మందిరాలు కూలిపోతాయన్న విషయాన్ని మనము ఈ రెండు గోత్రికుల గురించి లేక రెండు దేశాల విభజింపబాట వాటి గురించి జనిస్తున్నాం ఉత్తర దిక్కున సమరయ దక్షిణ దిక్కున యూధ అంటం లేక ఉత్తర దిక్కున యాకోబు అంటారు దక్షిణ దిక్కున యూధ అంట ఈ విషయాలు బాగా అర్థం చేసుకోవాలి ఎప్పుడన్నా బైబుల్లో యాకోబు అన్నప్పుడు ఖచ్చితంగా ఉత్తర దిక్కు సంబంధించింది అనార్థం యూధ అన్నప్పుడు ఖచ్చితంగా దక్షిణ దిక్కు సంబంధించింది బైబుల్ అంతక పాత నిబంధన కాలమే గాని కృత నిబంధన కాలం కాబట్టి ప్రవచనాలు ధ్యానిస్తే ప్రవక్త యాకోబు గురించి మాట్లాడతడు ఖచ్చితంగా ఉత్తర దిక్కు అనార్థం లేక సమరయా రాజధాని కాబట్టి సమరయ ప్రాంతీయులకు లేక సమరయులు లేక సమరయ అంటే ఉత్తర దిక్కున ఉన్నవాళ్లు అనర్థం యూద అంటే దక్షిణ దిక్కున ఉన్నవాళ్లు అనర్థం కాబట్టి ఈ రెండు గుంపులు ఖచ్చితంగా మనకి బాగా అర్థమైతాయి ఎందుకంటే ఈ రెండు గుంపులు క్రైస్తవ గుంపులు అనర్థం పాత నిబంధన కాలం ముగింపుకి రెండు గుంపులు విభజింపబడ్డాయి ప్రత నిబంధ కాలకు వచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా రెండు గుంపులు కనిపిస్తూనే ఉంటాయి మొదటి రెండు గుంపులు ఏంటి సర్పములు తేళ్లు అవి కలిసే ఉంటాయి కాబట్టి సమలయ దానికి సాదృశ్యం సర్పములకు తేళ్లకు అది సాదృశ్యం యూద అంటే గొప్ప సాదృశ్యం సరే మీరు ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి ఏంటంటే ఎప్పుడు ఇవి సర్పములు తేళ్ళలాగా మారతాయి ఎప్పుడు గొప్ప జనం ఈ విషయాన్ని అర్థం కావాలంటేనే ఇవన్నీ ప్రవర్చనలు ధ్యానించాల క్రైస్తవ బలం ఇది తొరితరగా తొరితరగా అయిపోవాలి అవి ఎప్పటికి కావు తన కామం చొప్పుననే వీటన్నిటిని మనకి బయలుపరుస్తాడు నువ్వు అట్టు ఆసక్తి కలిగి వీటిని నేర్చుకోవాలి ఉదాహరణకి మనం చూసినాం హబకు గ్రంథం గురించి పన్నెండు వారాలు అంటే గంటల మోర్ దాన్ ట్వల్ అవర్స్ రికార్డింగ్స్ ఉన్నాయి అవి నేను మొన్న ఇంటర్నెట్ లో అవన్నీ లెక్క వేసి అవన్నీ లింక్స్ అన్ని క్రియేట్ చేసి కొంతమందికి లింక్స్ పంపించి అడిగిన వాళ్ళకి పర్టికులర్ బయట దేశెస్ లో వాళ్ళకి అవసరం ఉండే ఆ లింక్స్ ఒకటి అటు అన్నింటినీ ఒక సెపరేట్ లింక్ పేజ్ తయారు తయారు మీకు ఇమెయిల్ ఐడెస్ ఉంటే చెప్తే మీకు ఇమెయిల్స్ పంపిస్తా నేను మీరు అక్కడి నుంచి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంటర్నెట్ లా వెన అవసరం లేదు దిలీప్ బ్రదర్ కి కళ వచ్చిందంట అట్టుపోయిన వరం నాకు చెప్పింది ఈ రికార్డింగ్స్ అన్నిటికీ ఒక వెబ్సైట్ ఉన్నట్లు ఆ వెబ్సైట్ లో అక్కడిక్కడ పరిగెత్తి వెతకడం కంటే ఒక వెబ్సైట్ కి పోయి తక్కున డైరెక్ట్ లింక్ కొట్టుకుని అక్కడ వినడానికి అనుగుణంగా ఉన్నట్లు కలగన సరే ఆయన కలగనాడు కానీ మనము ఒక సంవత్సరం నుంచి వాటిని తయారు చేద్దాం అనుకుంటున్నాం ఒక వెబ్సైట్ లాగా పెట్టి మోర్ దెన్ హండ్రెడ్ అవర్స్ రికార్డింగ్స్ ఉన్నాయి వాటి అన్నిటిని పెడితే అనేకలు వింటర్నెట్ కాబట్టి త్వరలోనే మనం ఒక వెబ్సైట్ పెట్టుకుంటాం కాబట్టి ఎవరైనా కానీ కల్లం డాట్ వెబ్సైట్ పేరు కేఏఎల్ఎల్ఏఎం డాట్ ఇన్ అది త్వరలో ఆప్ చేయబోతున్నాము అది చేసినాక మీరు ఎక్కడి నుంచైనా వినొచ్చు శ్రమ పడిన లేదు ఇక్కడికి రాకున్నా కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఇక్కడ రాకున్నా నెక్స్ట్ డే అక్కడ పోయి వాటిని డౌన్లోడ్ చేసుకుని నచ్చు లేకుంటే లైవ్ ప్లే చేసుకోవచ్చు అక్కడ కాబట్టి దాని కొరకు మనం సిద్ధపడుతున్నాం సరే నేను మీకు చెప్పిన ఆండ్రాయిడ్ ఫోన్స్ బహు చీప్ అయిపోతాయి అనేసి నైన్టీన్ హండ్రెడ్ కేసు వస్తుంది ఇప్పుడు టచ్ స్క్రీన్ తో పాటు నైన్టీన్ రూపీస్ కె ఫోన్ వస్తుంది ఇంటెక్స్ అనే కంపెనీ వాడు అమ్ముతున్నాడు స్నాప్డీల్ అనే దాంట్లో నైన్టీన్ హండ్రెడ్ వస్తుంది ఆ ఫోన్ కాబట్టి ఎక్కువ ఖర్చు కూడా అవసరం లేదు మనం అనుకున్నాం త్వరలో మూడు వరకు వస్తుంది అనేసి కానీ మూడు వేల నుంచి ఇంకా తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు రనవ్ కొనుకోవచ్చు ఆ ఫోన్స్ ఏమో దేవుని చిత్తం అయితే మనమే కొని అందరికి గిఫ్ట్స్ ఇస్తామేమో ఆ ఫోన్స్ ఆయనకి అసాధ్యం అంటే ఏది లేదు ఆయన పిల్లలకు కూడా సరే మనం ఈ యొక్క వాక్యాన్ని అనిస్తున్నాం ఏంటంటే దేవుని ఇంటి వద్ద తీర్పు ఆరంభమగ సమయము వచ్చి అంటే ఆరంభము అంటే ఎట్లా అర్థం చేసుకుంటాం ఆరంభం అంటే బిగినింగ్ ఇంగ్లీష్ లో బిగినింగ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ మస్ట్ బిగిన్ అట్ ద హౌస్ ఆఫ్ ద లాడ్ అని అక్కడ కాబట్టి దేవుని ఇంటి వద్దనే తీర్పు ఆరంభమగో కాలం వచ్చి వస్తుంది కూడా కాదు వచ్చి అంటే ఆల్రెడీ వచ్చింది ఇప్పుడు తీర్పు స్టార్ట్ అవుతుంది చాలా మీరు అనొచ్చు ఇక్కడ అర్థమవుతుంది అక్కడక్కడ అక్కడక్కడ అనిపిస్తుంది కదా తీర్పు అక్కడ కొంతమంది ఫాస్టర్స్ చనిపోవడము ఇక్కడ కొంతమంది సంఘాలను కొట్టడం సంఘస్థం కొట్టడము మందిరాల పొల కొట్టడము ఇవన్నీ వింటా ఉంటాము కానీ ప్రపంచమంతటా అవి నెరవేరే టైం వచ్చి ఉన్నది మన చెట్టు తెలుస్తుంది పోయినవరం చూసినాం మనము ఏ రీతిగా దేవుడే ఇస్లాం మతాన్ని లేపిండి అనే విషయాన్ని దానికి సంబంధించిన ప్రవేశాలు దేవుడే లేపిండి దేవుడలో నేర్పరచుకున్నాడు ఎందుకు నేర్పరచుకున్నాడు వారైతేనే కరెక్ట్ గా తీర్పు తీర్చగలరు దేవుని చేతిలో ఒక తీర్పు సాధనం లాగా దేవుడు ఏర్పరచుకుండా విషయాన్ని మనం చూసినాం ఆ ప్రొఫెషనల్ వాళ్ళని ఏర్పరచుకుందుడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం పాట నిబంధన కాలం అంతా దేవుడి బిడ్డలకి వ్యతిరేకంగా తీర్పుకి ఏర్పరచుకుంది దేవుడు ఫిలిస్తి లని అమోరీలను ఎబుసీలను పెరిజీలను హిత్లను హిబీలను మొయబీలను కననీయులను చివరికి ఇవి గా యుగ సమాప్తి చివరికి కష్టపడుకంటే పాత నిబంధన యుగం ముగిపె టైంకి అసురీలను బబులోని దాని తర్వాత రోమీలను ఇంకా ఈరోజు అరణ్యూ పారసిక దేశస్తులను పారసిక రాజులను లేపిండలేదా రకరకాల రాజులను దేశస్తులను దేవుడు దేవుడు ప్రజలకు వ్యతిరేకంగా లేపుతాడు ఎందుకు లేపుతాడు అనేది ఎవరికి అర్థం కాదు కానీ దేవుడు మనకు చూపించండి ఎందుకు లేపుతాడు అంటే దేవుడి బిడ్డలు ఎప్పుడైతే అవిధేత చూపిస్తారో వారికి బుద్ధి చెప్పాలంటే ఆయన శిక్షించాల్సిందే మన బిడలను శిక్షించకపోతే వాళ్ళందరూ నాశం అయిపోతారని మనం ఎన్నిసార్లు చూస్తాం చూడండి సార్ హెబ్రిల్ రాష్ట్ర పత్రిక పన్నెండవ అధ్యాయము హెబ్రిల్ రాష్ట్ర పత్రిక అధ్యాయము ఐదవ వచనం నా కుమారుడ ప్రభువు చేయు తృణీకరించకుము ఆయన ఎందుకు శిక్షిస్తారనే విషయం అర్థం కాదు చాలా మంది వాక్యాన్ని జస్తారు ఆయన ఖచ్చితంగా శిక్షిస్తారు ప్రభువు శిక్షను తృణీకరించకము నా కుమరుడు అన్నప్పుడు నేను అర్థం చేసుకోవాలి దేవుడు మాట్లాడుతున్నాడు నా కుమారుడు ప్రభు శిక్షను తృణీకరించకము ఎందుకు నువ్వు అవితే చూపిస్తే ఆయన ఖచ్చితంగా శిక్షిస్తాడు చెప్తున్నాడు ఎందుకు శిక్షిస్తాడు మీరు అనుకోచ్చు ఆయన ఎంత కోపం చాలా అన్నిలు మాట్లాడతారు మీరు దేవుడు ఎంత క్రూరుడు పాత కాలంలో ఎంత కఠినంగా హింసించిండు కఠినంగా చంపించండు ఇరుగు లేక శత్రు రాజు శత్రు దేశపు పిల్లలని నిర్దాక్షిణ్యంగా చంపించండి వీళ్ళ దేవుడు అని మాట్లాడుతూ ఉంటారు ముఖ్యంగా హేతువాదం లేక ఇస్లాం మతస్థులు వాటిని ఏదైతే మాట్లాడుతుంటారు కానీ వాళ్ళకి ఎప్పుడు అర్థం కావు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు శారీరకమైన లేరునే మాట్లాడుతుంటారు వాళ్ళు నిన్ను రెచ్చగొట్టడానికి ఆ రీతిగా మాట్లాడతారు వాళ్ళని ఏర్పరచుకునే దేవుడు విషయం మనం అర్థం చేసుకోవాలా వాళ్ళని మాట్లాడనియాల వాళ్ళ వాళ్ళ విధానం అంతే ఏ రీతిగా అన్నా అంటే మేమే దేవుని సేవ చేస్తున్నాం అనుకుంటారు కానీ ఒక కాలం వస్తుంది దేవుని పిల్లల్ని చంపడం కూడా దేవుని సేవనే అనుకునే కాలం వస్తుందని మనం కొంత కణం క్రిందట వాక్యం ధ్యానించాం అది ఇప్పుడు మనం ధ్యానించం గాని ఇక్కడ మటుకు ఏమంటుందంటే కుమారుడ ప్రభుత్వ ఈ శిక్షను తృణీకరించకము ఆయన నిన్ను గదించినప్పుడు విస్కకుము ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును అని కుమర్లతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిడి కాబట్టి పాత నిబంధన కాలం ఆయన హెచ్చరికను మర్చిపోయినరు పది ఆగిలని ఉల్లంఘించిండ్రు దేవుని యొక్క విధులను ఉల్లంఘించరు దేవునికి దూరంగా వీళ్ళు వెళ్ళిపోయినారు కాబట్టి దేవుడు వాళ్ళని శిక్షించాడు అయినా గానీ బుద్ధి తెచ్చుకోలేదు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు యుగ సమాప్తికి ఆ రీతిగా వాళ్ళు మర్చిపోతారు ఎందుకు హెబ్రిల్ రాష్ట్ర పత్రికలు చెప్పాలి వాక్యం పాత నిబంధన కాలం వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నది ఇది పాత నిబంధన కాలం సంబంధించిన వాక్యం ఇది ఈ రోజుకి దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడన్నా ఎందుకు తన బిడల్ని శిక్షిస్తాడు ఇక్కడ ఇంతగా చూసినట్లు మనం పేదరాష్ట్ర పత్రికల్లో మొదటి పత్రికల్లో తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమాగును ఫస్ట్ తీర్పు లేకపోతే ఫస్ట్ పనిష్మెంట్ ఫస్ట్ జడ్జిమెంట్ దేవుని ఇంటికే అని ఎందుకు చెప్తున్నాడు ఎందుకంటే నువ్వు క్రీస్తును పోలి నడుచుకోవాల్సింది పోయి ఆయనకు వ్యతిరేకంగా జీవించినవు నువ్వు క్రైస్తవును అని చెప్పుకొని ఆయన మాటలను అనుసరించలేదు ఆయన ఆజ్ఞలని శిరసంవధించలేదు నువ్వు తిరుగుబాటుతనం చేసినవు అక్రమము దుర్మార్గపు జీవితంలో జీవించినవు అవే చూస్తాం మనం మేక గ్రంథంలో విగ్రహారాధన తిరుగుబాటుతనము యాచకులు లంచాలు తీసుకున్నారు అని అక్కడ వాక్యం ప్రవక్తలు లంచం పుచ్చుకొని అబద్ధ ప్రవక్తలు ప్రవచించడమని చూస్తాం బీలంలాగా మరి తిరిగి నెరవేరుతా ఉంటాయి మీక గ్రంథంకొస్తే అవన్నీ మనకు కనిపిస్తుంటాయి మీక చాలా కటినంగా ప్రవర్తిస్తుంటాడు కానీ ఎంతో జాలి అనేవాడు ప్రతి ప్రవర్తనలో అది ఉంటుంది జాలి అదంటే దేవుని గుణగుణమే దేవుని బిడలు అందరూ ప్రవర్తిస్తారు కానీ వాళ్ళ హృదయంలో ఎంతో జాలి ఉంటుంది దేవుడు ఎందుకు కఠినంగా ప్రవర్తిస్తున్నాడు వీళ్ళని శిక్షించకపోతే శాశ్వతంగా నెరకాని పోతారు కాబట్టి శిక్షా కాలంలో పశ్చత్తాపంతో దేవుని సన్నిధికి వచ్చి ప్రవ్వా శత్రు బారమ్మ మీద ఎక్కువ అయిపోయింది అని ఏడుస్తుంటారు ప్రభావ నా శరీరంలో ఎంతో గాయం ఉంది ప్రభావ నా శరీరంలో ఎంతో ముళ్ళుంది ప్రభ నాకెంతో బాధ ఉంది ప్రవ్వా అని పశ్చాత్తాపంతో సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఎంతో జాలి దయాగల దేవుడు కాబట్టి కనికరించి వారికి ఒక న్యాధిపతిని లేవనెత్తుంటాడు లేక వారికి ఒక పాస్ అనుగ్రహిస్తాడు లేక వారి యొక్క మార్గదర్శకుని ఇస్తాడు అతని ప్రార్థన ద్వారా అతని ద్వారా వారు ఉజ్జీవంలోనికి వస్తారు ఉద్యోగంలోకి వచ్చి కొంతకాలం అయినాక మళ్ళా రాజగుర్రం గాడిదే అయింది అన్న సామెత లాగా తిరిగి వెళ్ళిపోతా అంది తిరిగి బురదలోనికి వెళ్ళినట్లు కుక్క తిరిగి తన వాది తిరిగినట్లు అన్న వాక్యాలన్నింటినీ బైబిల్లోనేవన్నీ వాక్యాలు కదా వాటి ప్రకారంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు విషయం కాబట్టి తీర్పు ఖచ్చితంగా దేవుడి ఇంటి యొద్ద ఆరంభ కాలము వచ్చి ఉన్నది అది మన యొద్దనే ఆరంభం దేవుని సువార్తకు అవిధేలైన వారి గతి ఏమవును అంటే మొదట తీర్పు దేవుని బిడల కే మొదటి తీర్పు చర్చి కే కానీ బాగా అర్థం చేసుకోండి రోమి రాష్ట్ర పత్రిక ఎనిమిదో అధ్యాయం మొదటి వర్షంలో ఏముందంటే క్రీస్తు యేసు వారికి ఏ శిక్షా విధి లేదు వాళ్ళకి తీర్పు లేదు ఎందుకంటే మన పక్షంగా ఆయన ఆల్రెడీ తీర్పు పొందిండు ఆయన కలవలసులలో కాబట్టి ఆయన ఆయన ఎందు ఉంటే మనకి తీర్పు ఉండదు మరి దేవుని ఇంటికి ఎందుకు తీర్పు అంటే ఆయన ఎందు లేదు అన్న విషయాన్ని హెచ్చరిస్తుండడు పేతురు పేతురికి చాలా కాలం పట్టింది ఆత్మీయ దశలో ఎదగడానికి మనం ఎన్నిసార్లు ధ్యానిస్తాం పేతురు గురించి కదా నాకు చిన్నప్పుడు మా తల్లిదండ్రులు అదే పేరు పెట్టారు కానీ ఎక్కడ కూడా లేదు ఆఫీస్ ఏమంటారు దాన్ని సర్టిఫికేషన్ లెక్కలేదు పేరు చంద్రశేఖర్ సైమన్ అని పెట్టిరు పేరు ఆ సైమన్ పదము ఆ రోజుల్లో మంచిగా ఉండలేదు ఎందుకంటే ఆ బ్రిటిష్ కాలంలో సైమన్ అనేవాడు ఒకడు ఉండే ్రిటిష్ సైమన్ కమిషన్ అని అయితే సైమన్ కమిషన్ సైమన్ గో బ్యాక్ గో బ్యాక్ అని అందరూ సైమన్ అనే పదానికి ఆశయించుకునే వాళ్ళు ఈ దేశంలో ఇండియాలో సైమన్ అంటే నచ్చకపోయే వాళ్ళు ఎందుకంటే వాడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు మన దేశాన్ని ఆ సైమన్ అనేవాడు ఒకడు కమిషన్ ఏర్పరచుకున్నాడు దానికి విరుద్ధంగా ఇండియన్స్ గో బ్యాక్ సైమన్ గో బ్యాక్ సైమన్ అన్నారు ఇట్లా చిన్నప్పుడు ఎకరించు కొంతమంది సరే అదేమో గానీ ఆ అటైజ్ చేసారు ఎక్కడ పడలే సైమన్ అనే పదం సరే పేర్లో ఏముంది మనం ఎనిసెలా తనించినం ఎంత మంచి పేరు పెట్టుకున్నా దానికి తగినట్టు జీవించలేకపోయినాడు కాబట్టి అసలు మార్పులో లేనే లేదు చాలా నువ్వు ఎందుకు మార్చుకోలే పేరు నేను మార్చుకోవసం లేదు పేరు ఆ పేరు పెట్టి పిలువబడ్డాను కాబట్టి నేను మార్చుకోవడానికి పీలేదు ఎందుకంటే అసలైన మార్పు నీ హృదయానికి సంబంధించింది నీ ఆత్మకు సంబంధించింది ఆత్మ దశలో నీ హృదయంలో నువ్వు మార్పు చెందాలా ప్రభు నిన్ను అక్కడ కలుసుకుంటాడు మందిరంలో కాదు ఆయన అతిపరుశుత స్థలమైన నీ హృదయంలో కలుసుకోవాలనుకుంటున్నాడు కాబట్టి నువ్వు దాన్ని అతిపరుషుతంగా తయారు చేసుకోవాలా అన్న విషయాన్ని హెచ్చరిస్తుంది కాబట్టి దేవుని యొక్క తీర్పు దేవుని ఇంటి యొద్దనే ఆరంభ కాలం వచ్చినది అది మన యొద్దనే ఆరంభం అయితే చూడండి మన యొద్ధ అంటే క్రైస్తవ సంఘం మన యొద్ అని ఎందుకు చెప్తున్నాడు బాగా అర్థం చేసుకోండి క్రైస్తవ సంఘంలోనే ఆరంభ కాలం వచ్చింది చాలా మంది పాఠశాలలో ఈ వాక్యాలు చెప్పారు ఎందుకంటే ఆదరణకరమైన వాక్యాలు ఆహ్లాదకరమైన వాక్యాలు ఐశ్వర్యకి సంబంధించిన వాక్యాలు చెప్పడము ఎక్కువ ఆచారం అయిపోయింది ఈ రోజులలో ప్రపంచమంతట ప్రతి క్రైస్తవ సంఘంలో నేను ఎప్పుడనుకోలే మన దేశంలో కూడా వస్తానే మన దేశంలోకి ఇంకా ఫాస్ట్ గా వచ్చేసినాయి మన దేశంలో ప్రతి భాషలో ఈ ఐశ్వర్య బోధ ఆహ్లాద బోధ లేక ఇంకేం రకమైన బోధ ఆదరణకరమైన బోధ నీకేం జరగదు సమృద్ధిగా దేవుడిని నాశనం చేర్షం లేవు ప్రభువా లేకున్నా నీకు సమృద్ధిగా దేవుడిస్తాడు సరే దీనికి వినడానికి చాలా బాగుంటాయి కానీ ఎవ్వడు అనుకోని విధానంగా జరగబోతుంది పరిస్థితులు ఇప్పుడు ఈరోజు పేపర్లు చూస్తే అంత బాగా జరుగు అంత బాగుండబోతుంది అని పేపర్లు అన్ని చెప్తున్నాయి అవన్నీ అబద్ధాలని మనకు తెలుసు పెద్ద పేపర్ ఈరోజు ఇంత పెద్ద పేపర్ ఎకనామిక్ టైమ్స్ లో మొత్తం ఫుల్ పేజ్ లో ఉంది అంత చాలా అభివృద్ధి చెందబోతుంది దేశం ఆయన ఏదో ఉద్దరిస్తాడు ఈయన ఏదో ఉధరిస్తాడు అనేసి అన్ని ఉన్నాయి అక్కడ కానీ మనకు తెలుసు మనం దుర్దినములు దినములు చెటవి అని దేవుడు ముందుగానే హెచ్చరించాడు కాబట్టి ఎప్పుడు కూడా మంచి దినాలు రావు ఈ దినం మంచిది రేపు మంచిది కాదు నువ్వు నెగిటివ్ గా మాట్లాడుతున్నావు ప్రధానొచ్చు కానీ నేను మాట్లాడేది కాదు రవ్వే చెప్తున్నాడు దినములు చెడవి అని హెచ్చరిస్తున్నాడు కాబట్టి మంచి దినములు ఇంకెక్కడొస్తాయి పలాని పాసరత్తుడు మంచి దినములు రాబోతున్నాయి అని అంటే అది అబద్ద ప్రవక్త అది అబద్ధ ప్రవచనం అని మనం గ్రహించాలి ఎందుకంటే వాక్యానికి విరోధం ఉంది తెలుసు అది అబద్ద ప్రవచనం అని నువ్వు వాక్యం చూపిస్తున్నావు ఎగజ రాష్ట్ర పత్రికల్లో ఉంది చూపిస్తున్నావు చూడు దినములు చెడ్డమని చెప్తున్నప్పుడు నీ ప్రవచనం దీనికి వ్యతిరేకంగా అప్పుడు వాడు మనం ప్రార్థన చేస్తే ప్రవచనం కూడా తారుమారు కదా ఏ శ్లో అని ప్రార్థన చేస్తే పుట్టడా యేసు రావద్దు అంటే అని ప్రార్థన చేస్తే రాడా మనం అర్థం చేసుకోలే కొన్ని కొన్ని ప్రవచనాలు స్టాండర్డ్ ప్రవచనాలు ఎప్పటికీ మారవు సరే యషయ భక్తునికి వచ్చింది ప్రవచనం ఏందంటే పలాని రాజు రాజు పేరు ఎసకియా హిజ్కియా హిజ్కియ రాజు సంబంధించిన ప్రవచనం వచ్చింది ఏంది నువ్వు ఈ రాత్రి చావరతున్నావు నీ ఇంటిని చక్కపరచుకో చక్క అని హెచ్చరించి అప్పుడు ఆ రాత్రి యశయ వచ్చి చెప్పిండు నిజికయా నువ్వు ఈ రాత్రి చాకబోతున్నావు నీ ఇంటిని చక్క పెట్టుకో అంటే నీ జీవితాన్ని సరి చేసుకో నీ పాపాలు ఒప్పుకో అన్నప్పుడు రాత్రి ఏడ్చిండు ఉపాసముండు పశ్చాత్తాపంతో గోల్ పట్ట కట్టుకుని ఏడ్చిండు అప్పుడు దేవుడు మాట్లాడిండు ఏసతో పోయి చెప్పు ఆయన ప్రార్థన విన్న ఆయన కన్నులు విడితే చూచి ఆయన ఆయనను స్వస్థపరిచిన ఆయన ఆయుష్ పొడిగించిన ఆటోమేటిక్గా ఎట్లా స్వస్థపరిచిండు ఈ విధానాలను మనం అర్థం చేసుకోవాలా ఏసయాకి చెప్పిండు ఆ రాజుకి స్వస్థత ఎట్లొస్తాం ఎట్లొస్తుంది అంజురపు పండ్ల ముద్ద ఆయన పుండుకు పెట్టమన్నాడు అప్పుడు అంజురా పండు ముద్ద ఆయన పుండుకు పెట్టినప్పుడు గాయం మాని ఆ పొండు రచ్చకుండా అంటే క్యాన్సర్ గడ్డ అది క్యాన్సర్ తో సావాల్సింది హెచ్కేఆర్ కానీ ఆ పండ్ల ముద్ద పెట్టినాక సరే నువ్వు అనొచ్చు అంజురప్ప మందుందా ఈ రోజు నేను పెట్టుకుంటే నాకు మంచిగా అట్లా ఏముండదు బాగా అర్థం చేసుకోండి విధేయతకు సంబంధించి ఇప్పుడు ప్రభు కాలంలో గుడ్డు అనుకోకనికి ఉమ్మి ఉంచి మట్టి తీసి తల కండ్లకు అంటే ఆ మట్టిలో ఏమైనా హీలింగ్ ఉందా అట్లా ఉండదు విధేయతలో ఉంటుంది స్వసత అని చెప్పినట్లు ఆ నయమాను యోర్ధన్ను కాలువలో మునుగమన్నాడు మురికి కాలువ అనేట మునుగుతా అన్నాడు కాలువలో ఏముండదు నీలలో ఏముండదు మురదల ఏముండదు విధేయతలో ఉంటది అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు ప్రతి దశలో మనకు అదే కావాల్సింది మీకాయ గ్రంథంలో కూడా అంతా అదే జరిగింది ఇస్రాయల్ ప్రజలు కాబట్టి వారి మీదకి తీర్పు రాబోతుంది అన్న విషయాన్ని హెచ్చరించండి ఆశ్చర్యకరం ఏంటంటే మీ కాగా మీకాయ గురించి మనం మాట్లాడుతుందా మీకా గ్రంథంలో అసురు గురించే ఉంటది మీకా గ్రంథం అంతా అసరు గురించి తిరిగి మళ్ళీ మనం కొన్ని వారాల వరకు ఎన్ని వారాలు అయితే నాకు ఇందులో ఏడు అధ్యాయులు ఉన్నాయి ఏడు అధ్యాయులు అంటే మీకు తెలుసు ఏడు అంటే సమాప్తమైనది అని అర్థం నేను బాగా తీసుకున్నా ఏ రీతిగా తీర్పు తీర్చబోతాడు అనేది అంతా మీక గ్రంథం మనము హబకు గ్రంథం ముగింపులు ఏముంది చూసినామంటే ఏ రీతిగా దేవుడు వారిని వారికి శిక్షించబోతుడు ఈశ్వరి ఫలను హెచ్చరించాడు కానీ ఏ రీతిగా బబులూనులు హెచ్చరి శిక్షిస్తారు విషయాన్ని మనం చూడం మనం అక్కడ హెచ్చరికలాగైతే ఉంటది అక్కడ కానీ మీ ఈ మీక గ్రంథంకి వచ్చినప్పటికీ అసరులు వీళ్ళని అన్న విషయం చెప్తాడు దాని తర్వాత అశ్రుడు మీదికి బబులుల్లో వస్తారు బబులు నీళ్ళు వచ్చి అసరుని ఓడగొడతారు అంతకుముందు అషురుల కిందనే బబులు నీళ్లు ఉన్నారు బానిసల్లాగా బబులను పైకి లేయడం మీగా గ్రంథము ముగింపులో చూస్తాం ఆశ్చర్యకరం మీక బబులను గురించి ప్రవచిస్తారు గాని ఎవరు ఊహించారు బబులోన అంత చిన్న పనికిరాని దేశము ఏ రీతిగా ప్రపంచానికి గడగడాల్సిందా ఆచరపోతారు మీక గ్రంథంలో కానీ మీక ప్రవచనము నెరవేరట్టు మనం అనేక చూస్తాం ఈ రోజు మీక ప్రవచనము లేక అబకు గ్రంథంలోని ప్రవసాలన్నీ నేను వెళ్తున్నట్టు చూస్తాం ఎందుకంటే ప్రపంచమంతటా బబులోను లాగా తయారైంది మీరు జాగ్రత్తగా అనుకోవాలి రోమ పట్టణము బబులోను అంటే మీరు జాగ్రత్తగా ఆలోచించాలి అది శారీరకమైన అమెరికా దేశము బబులోను పట్టణము అంటే అది శారీరకమైన బోధ క్రైస్తవ సంఘము బబులోను తయారైంది అంటే బబులోను అంటే గలిబిలి బాబేలు అంటే గలిబిలి బాబేలు నుంచి బబులోను వచ్చింది కాబట్టి ఎక్కడ గలిబిలి ఉంటుందో అది బబులోను మనకు ఒక స్థల లాగా అనిపిస్తుంది గలీబిలి ప్రపంచం అంతా గలిబిలి ఉంది కాటిదేవి ప్రపంచమంతా బబులోన్ లాగా తేరైంది కాబట్టి ఆత్మీయ దేశంలో ఈ లోకమంతా బబులోన్ లాగా తేరైంది కాబట్టి క్రైస్తవులకు ఈ లోకము తీర్పు తీర్చబోతుంది లేక శిక్షించబోతుంది దేవుడు ఆ రీతిగా బబులోని ఏర్పరచుకున్నాడు కాబట్టి ప్రపంచం అంతటా క్రైస్తవులు హతసాక్షులు అవుతానే ఉన్నారు ఒక దేశమా ఒక అరబ్ దేశంలోనే క్రైస్తవులు మరణిస్తుండరా అమెరికా దేశంలో మరణిస్తలేరా ఇస్రాయల్ దేశంలో మరణిస్తలేరా క్రైస్తవులు ఇక్కడ మరణిస్తలేరా ప్రతి దేశంలో మార్పిస్తున్నారు క్రైస్తవులు ఎందుకంటే అది విధానం అది కేథలిక్స్ ప్రొటెస్టెంట్స్ చంపాలేదా చరిత్రలో మొత్తం చంపారు మన వాళ్ళు కూడా ప్రభునే సేవిస్తున్నారు అనుకుంటారు కదా క్యాథలిక్స్ చాలా మంది క్రైస్తవు చంపారు ఆ చరిత్రలో సరే మనకు అది లేదు కానీ ఇక్కడ మనం ఈ విషయం అర్థం చేసుకుంటున్నాం ఏంటంటే దేవుడి ఇంటి వద్ద తీర్పు ఆరంభమగో కాలము వచ్చి ఉన్నది అది మనతో ఆరంభమైనప్పుడు ఈ లోకపు గతి ఏరీతి ఉంటది దానికి తీర్పు తీసినప్పుడు అంటే ఆయన ఖచ్చితంగా శత్రువుకి కూడా తీర్పు తీరుస్తాడు ఇది ఏ రీతికి మనం అర్థం తీసుకోగలం ఫస్ట్ దేవుడు తన బిడ్డల్ని తీర్పు తీరుస్తాడు దాని కొరకు అనిలను లేపుతున్నాడు దాని తర్వాత అనిల తీర్పు తీరుస్తాడు ఫస్ట్ తీర్పు దేవుని బిడలకి సెకండ్ తీర్పు అనిలకి అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు కాబట్టి ఇది ఈ రెండు గుంపులను లేని వారికే అర్థమైతే ఈ వాక్యాలు క్రైస్తవులకు ఎందుకు అర్థం కాదు అంటే ఈ రెండు గుంపులల్లో ఎక్కడ ఒక చాలు ఉంటారు నేను చాలా సార్లు రకరకాల ప్రాంతాలలో వింటూ ఉంటాను క్రైస్తవులు ఇస్లాం మతాన్ని స్వీకరించడం దాన్ని పెద్దగా చేసి ఇంటర్నెట్ లో పెడతా ఉంటాను క్రైస్తవుడు పలాని పాస్టరు ఇస్లాం పాస్టర్ లాగా మారిన అక్కడ ఉంటాయి అట్లా ఇంత భయంకరంగా ఇంతింత మంది క్రిస్టియన్స్ ముస్లింస్ లాగా మారిపోతున్నారు అన్నప్పుడు నాకు ఆశ్చర్యం ఉంటది నేను చాలాసార్లు ప్రార్థన చేసిన ఎట్లు పెద్ద ప్రభు అంటే ఆయన ఖచ్చితంగా మాట్లాడేదేవుడు మీరు పాట పాడినతో సరిపోదు మాట్లాడే దేవుడు అయినా మాట్లాడేది రాయి కాదు రప్పవు నువ్వు కావు అని ఆయన మాట్లాడే దేవుడు కష్టంగా మాట్లాడుతుంటాడు వాక్యపరంగా మాట్లాడుతుంటాడు నీ హృదయంలో నివసిస్తూ నీకు ఆ యొక్క ఆలోచన ఇస్తా ఉంటాడు ఆయన ఆత్మను అందుకే నీకు అనుగ్రహించింది ఆయన ఒక్కసారి మాట్లాడుతాడు క్రైస్తవ ఒక్కసారి ప్రభు నమ్ముకున్నవాడు ఎప్పుడు మారాడు క్రైస్తవుడు అంటే సంపూర్ణంగా తన జీవితాన్ని ప్రభు సమర్పించుకున్నవాడు ఎట్టి పరిస్థితుల్లో వేరే మతానికి మారాడు ఎందుకో తెలుసా వాడు క్రైస్తవుడు కాడు కాబట్టి నువ్వు క్రైస్తవుని పేరు పెట్టుకుని ఇస్లాం మత మారచ్చు ఎందుకంటే నీకు క్రైస్తవ పునాది లేదు నీకు బైబుల్ పునాది లేదు దైవికమైన జ్ఞానం లేదు నువ్వు ఆటోమేటిక్ గా నీ పేరు జేమ్స్ అని నీ పేరు రాబర్ట్ అని నీ పేరు జేకబ్ అని ఆ పేర్లు పెట్టుకున్నంత మాత్రం నువ్వు క్రైస్తవుని కావు అటువంటి పేరు పెట్టుకున్నాడు ఇస్లాం మత మాట్లాడుకుంటే క్రైస్తవుని మారడని చెప్తున్నారు అది అబద్దం అని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి క్రైస్తవులు ఇస్లాం మతాన్ని స్వీకరిస్తున్నాడు అన్నప్పుడు వాడు ఎట్టి పర్సెంట్ వాడు మొదట క్రైస్తవుడు కాదు ఎందుకంటే ఎట్టి పర్స్లో ప్రభువుని రుచి చూసిన వాడు మారనే మారాడు వాడు ఎట్టి విడిచిపెట్టాడు వాడి గొంతు మీద కత్తి ఉన్నా కూడా ప్రభుని తృణీకరించాడు ఆడు నిజమైన క్రైస్తవుడు వాళ్ళు అబద్దమైన క్రైస్తలని చెప్పడం కూడా వీల్లేదు అసలు వాళ్ళు క్రైస్తవులే కాదు పేరు పెట్టుకున్న ఇప్పుడు ఉదాహరణకి నా పేరు చంద్రశేఖర్ అంటే నేను నా మతం ఏంది హిందూ మతమా హిందూ మతం నేను కాదు కదా పేరు అది అంతే అదే రీతిగా జేకబ్ అంటే వాడు క్రిస్టియనే కాదు వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన వాడికి పేరు జేకబ్ అని నేను చాలా మంది చూస్తాను ఫ్లారిడా అనే ఒక అమ్మాయి పేరుంది నేను అనుకున్న అమ్మాయి క్రిస్టియన్ ఏమో అనుకుని ఒకరోజు మాట్లాడుతుంది నీకు ఏంది ఇట్లా పేరు పెట్టిరు ఫ్లారిడా మీరు క్రిస్టియన్స్ అని అడిగితే లేదు సార్ మేము క్రిస్టియన్స్ మేము హిందూస్ అని మళ్ళీ నీకు పేరు ఎవరు పెట్టిండ్రు ఇట్లా అంటే మా మామ పెట్టిండి మా మామకు ఆ పేరు అందుకే పెట్టిండి ఇంకొక స్టూడెంట్ ఉన్నాడు నేను కొంతకాలం కొన్ని సంవత్సరాల క్రితం ఒక స్టూడెంట్ ఉండే పేరు లెనిన్ లెనిన్ తెలుసా మీకు చరిత్రలో లెనిన్ అనేవాడు లెనిన్ అనేవాడు రష్యా దేశానికి అధిపతి ఉండే ప్రెసిడెంట్ లాగా ఉండే రష్యా దేశం రష్యా దేశం ఒకప్పుడు చాలా క్రూరమైన దేశం వెయ్యి సంవత్సరాల క్రితం క్రైస్తవ దేశము కొంతకాలానికి మన కాలానికి అది అన్ని దేశంగా తయారైంది కమ్యూనిజం పాటించి అయితే లెనిన్ అనేవాడు క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడు అయితే బైబుల్ కాలేజ్ కి ఒక పాస్టర్ గా తయారవుదామని పోయిండు బైబుల్ కాలేజ్కి పోయి బైబుల్ కాలేజ్ లో ఏమైందయటికొచ్చి హేతువాదం స్వీకరించి కొన్ని లక్షల మంది క్రైస్తలను చంపిండు నేను ఎప్పుడు అనుకుంటాను ప్రభువా వాడు పాసరయింటే కొన్ని లక్షల మందిని దేవుని చెత్తగా నడిపించేవాడు వాడు ఎందుకు బయటకొచ్చిండు ఆ బైబుల్ కాలంలో ఏమైంది వానికి తెలియదు నాకు ఎక్కడ లేదు ఎక్కడ ఆ బైబుల్ కాలంలో పాసరస్ ఏమైనా తప్పు చెప్పిండ్రా వానికి లేక వాడి ప్రశ్నకి వాళ్ళు జవాబు ఇవ్వలేకపోయినరా ఆ రీతిగా వాడు క్రూరూరుగా తయారై కొన్ని వేల మందిని చంపించిండు అట్లా చాలా మంది పాస్టర్లు కావాల్సిన వాళ్ళు దొంగల్లాగా తయారై రాజు రాజుల్లాగా తయారై దేవుడి బిడ్డలకి విరోధంగా జీవించడం మనం చూస్తాం చరిత్రలో సరే అవన్నీ మనకు అవసరం లేదు కానీ మీరు ఎందుకు ఇలా తయారైందంటే నీ తీర్మానం నువ్వు ఏర్పరచిన తీర్మానం బట్టి దేవుడు నీకు అవకాశం ఇస్తాడు అంతే నేను ప్రభుని త్రునీకరిస్తానంటే సైతం కాపా ఇస్తాను అని ఉంది వాక్యం ఎవడైతే సత్యాన్ని స్వీకరించడో అబ్బద్ని నమ్మునట్లు మోసపచ్చు ఆత్మని దేవుడి వారికి పంపిస్తానని మనం ఎన్నిసార్లు చేస్తాం చూడండి దేశం రాష్ట్ర పత్రిక రెండవ పత్రిక తెస్లోనికి పౌలు తెసులోనికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయంలో దేవుడు ఏం చేస్తున్నాడు తొమ్మిదవ వచనంలో ఏం చేయబోతుడు దేవుడు తన బిడ్డలతో అన్న విషయం చెప్తున్నాడు నశించుచున్న వారు తాము రక్షింపబడటై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వాణి రాక అబద్ద విషయమైన సమస్త బలముతోనూ అంటే చీకటి శక్తులతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహాత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసంతోను నశించున్న వారిలో సాతాను కనపర్చు బలమును అనుసరించియుండు కాబట్టి వీళ్ళన్ని అద్భుతాలు చేస్తారు సూచక్రియలు చేస్తారు వీళ్ళలో సైతాను బలం ఉంటది సైతాను శక్తి ఉంటది అన్న విషయాన్ని హెచ్చరిస్తుండ్రు ఎందుకు అంటే ఇందుచేత సత్యము నమ్మక దుర్నీతి ఎందు అభిలాష గల శిక్షావిధి పొందుటై అబద్ధమును నమ్మునట్లు మోసం చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు మన ప్రభువే సైతానికి చెప్తాడు పో వారికి నీ వారి మీద నీకు అధికారం ఇచ్చిన నువ్వు పోయి వారిని లేపరుచుకో అన్న విషయానికి హెచ్చరిస్తున్నాడు ఎవడైతే సత్యాన్ని తృఢీకరిస్తాడో వానికి ఖచ్చితంగా సైతాను ఆధీనంలోకి వెళ్ళిపోతాడు అన్న విషయం చెప్తుంది ఇక్కడ యుగ సమాజంలో ఎందుకు క్రైస్తవులు మరణిస్తారంటే జరిగేది ఇదే వాళ్ళు చెప్పుబడుతున్న ఈ యొక్క సత్యాన్ని ధృవీకరిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మరణించాల్సిందే అంటే సైతాను బలానికి వాళ్ళు అప్పగించబడాల్సిందే సైతానికి అప్పగించబడతారు ఇదే కృత విధానం పాత నిబంధన విధానం ఏంది ఎప్పుడు దేవుని బిడ తప్పు చేస్తే శత్రుకి అప్పగించేడు కృత నిబంధన విధానం ఏంది ఎప్పుడైతే సత్యాన్ని తృణీకరిస్తావో దేవుని విధేయత అవిధేత చూపిస్తావో సైతానికి అప్పగిస్తాడు సైతాన్ని మన శత్రువే పాత నిబంధన కాలంలో శత్రువు ఒక జనం లాగ కృత నిబంధన కాలంలో శత్రువు సరే పాత నిబంధన కాలమైన కృత నిబంధన కాలమైన శత్రువు ఒక్కడే మనుషులు మన శత్రువులు గానే కాదు కానీ ఈశ్వరపల్లకి దేవుడు ఆదితిగా శత్రువుని చూపించండి అంటే సైతాన్ ప్రజలను చూపించండి సైతాన్ని అనుసరించే వాళ్ళని చూపించండి బొబ్లోను సైతాన్ సామ్రాజ్యం అది అదే రీతిగా అసురు వాళ్ళు మత్స్య కన్యకని పూజించేవాళ్ళు కదా నీనా అనే దేవతను పూజించేవాళ్ళు నీనివే పట్నస్థులు నీనా అనే దేవతను పూజించేవాళ్ళు నీనా అనే దేవత అంటే మత్స్య దాగోను దేవత అన్న మత్స్య కనకనే ఫిలిస్తీన్ దాగోను దేవతలు సరే నీ శత్రువు గురించి నీకు దావతే తెలుస్తేనే వాని మీద నువ్వు విజయం పొందగలవు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం కాబట్టి సైతాన్ని దేవుడు పంపిస్తాడు కాబట్టి సైతాన్ కూడా దేవుని చేతిలో ఒక పని ముట్టులాగా వాడబడుతున్నాడు కానీ మత క్రైస్తవ జీవితంలో సైతాన్ని దేవునికి సమానంగా పెట్టేస్తున్నారు అది చాలా పాపం దేవునికి ఈక్వల్ గా పెడతారు సైతాన్ని ఎప్పటికీ కాదు దేవుని చేతిలో వాడు ఒక సృష్టి అంతే సృష్ఠం దేవుడు చెప్పినట్లే విధంగా సైతాన్ని సైతాన్ పో అధికారం ఇచ్చిన యోగు జీవితంలో నీకు అధికారం ఇచ్చిన పో పోయిండు లేకపోతే పోకపోయాడు ను ఆయన చుట్టూ కంచబెట్టినావు కాబట్టి ఆయన అభివృద్ధి చెంది నిండు అందుకే నేను పొగిడిని నిన్ను ఘనపరిచిన అంటే సరే నీకు అధికారం ఇస్తున్నపో నీకు ఆగ్పించినపో ఆయన ప్రాణం తప్ప నువ్వు ఏమన చేస్తు అని ఆర్డర్ ఇచ్చింది దేవుడు ఇస్తాడు ఆర్డర్ అది సూచనాత్మకంగా మనం చూస్తున్నాం కొత్త నిధ కాలంలో చూస్తే ఈ రీతిగా ఉంది మొదటి రాజుల గ్రంథంలో చూస్తే ఆహావ కాలంలో ఆ రీతిగా ఉంది మిగయా ప్రవచనం అదే రీతిగుంట కాబట్టి ఏ దశలో చూసినా గానీ దేవుడు సైతానని తన పని కొరకు వాడుకుంటుండే ఈరోజు అని ఏ పాఠశారు ఏ సంఘాలు దాన్ని స్వీకరించవు కానీ ఇక్కడ ఉంది దేవుడే పంపిస్తాడు దాన్ని అనేసి అంటే దేవుడు చెప్తుండడు పో సైతానా నీకు అధికారం ఇచ్చిన పో అని చెప్తున్నాడు అప్పుడే పోతాడు మీరు ఒకసారి చూడండి వ్యవహాన్ సువార్త ఎవరు తన జ్ఞాపకం చూపించండి అపవాది చేత శడుటకై అరణ్యంలోనికి కోనిపోబడే నువ్వు పరిశుద్ధ బాప్తిజం పొందినాక ప్రభు బాప్జం పొందినాక బా ఇచ్చి యోహాని దగ్గర బాప్తిజ్మం పొందినాక మత సువార్తలుంట నాలుగవ అధ్యాయం లుక సువార్త నాలుగవ అధ్యాయము రెండవ వచనం యేసు పరిశుధాత్మ పూరుడై యువర్ధన నుండి తిరిగి వచ్చి నలవదు దినములు ఆత్మచేత బాగా అర్థం చేసుకోండి ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను అది కూడా కాదు బారు అది కూడా కాదు అంటే అది కరెక్ట్గా లేదా ఉన్నది అపవాది చేత శోధన కరెక్ట్ అది కానీ అపవాది చేత శోధింపబడుటై కొనిపోబడను ఎక్కడ చూడండి ఇది బైబుల్ స్టడీ ఆరాధన కాదు మొత్తం నాలుగ నాలుగో అధ్యయము రెండో వచ్చడం అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరేనకు చేసుకుంటారు మీరు దాన్ని ఇప్పుడు చెప్పండి దేవుని యొక్క ఆత్మ అతన్ని అరణ్యంలోనికి కోనుకోబడింది ఎందుకు అంటే అపవాది చేత శోధింపబడుటకు అంటే కావాలని కావాలని కాదా యేసు కూడా అపవాది చేత శోధింపబడుటకు కావాలని ఆత్మ చేత కోలిపోబడను ఏ ఆత్మ దేవుడు యొక్క అంటే దేవుడే యేసు ప్రభు కూడా అపవాది చేత శోధింపబడుటకు కోలింపబడడం అని చూస్తున్నాం అక్కడ ఎందుకు అది విధానం ఎందుకు అన్న విషయం మనం బాగా చేసుకోవాలి ఎందుకు దేవుడు తన బిడ్డల్ని శోధించబడుటకు తీసుకెళ్తాడన్న విషయం మనము మనం పరీక్షించబడకపోతే మనం ఎప్పుడు కూడా సువర్ణంలాగా తయారగాం సువర్ణము అగ్నిగుండా పోతనే మెరుస్తుంది మనం పరీక్షించబడాలి అంతే మన జీవితాలు ఆ విధంగా ఉంటది సరే ఆయన ఎప్పుడు కూడా శోధనకు పడిపోలేదు కాబట్టి మనం కూడా పడిపోవద్దు అన్న విషయం హెచ్చరిస్తుంది సైతాన్ మీద ఎట్లా విజయం పొందాలన్న విషయాన్ని మనము ప్రభు నుంచి నేర్చుకుంటాం కాబట్టి మనం దాన్ని ప్రాక్టీస్ చేయాలి దేవుని వాక్యరూపకంగానే ఆయన వాక్యాన్ని వాడే సైతాన్ మీద విజయం పొందిండస్తున్నాం కాబట్టి తెష్ణు రాష్ట్ర కూడా చూస్తున్నాం దేవుని యొక్క తీర్పు ఎందుకు ఎరితిగుంటుంది అంటే ఎవడైతే సత్యాన్ని తృణీకరిస్తాడో వానికి సైతాన్ని అప్పగిస్తాడు కాబట్టి యుగ సమాప్తిలో బహు భయంకరంగా ఉన్నది మీకే అర్థం చూసినప్పుడు అదైతే ప్రవక్తలు అందరూ అబద్ధ ప్రవక్తలు ప్రకటించడం మనం చూస్తాం ఈ యొక్క దాంట్లో మీకా గ్రంథంలో యాచకులందరూ లంచగొండితనం అలవాటు పడడం చూస్తాం మనం దేశమంతటా ఎంత భయంకరంగా మనం సరే తర్వాత చూస్తాం ఇప్పుడు అంత తీర్గా చూడడం గాని క్లుప్తంగా ఉపోద్ఘాటం మీ గ్రంథము మొదటి అధ్యాయము నుంచి ఏడు అధ్యాయులు ఏందనే విషయం అర్థం చేసుకుంటాం ముందుగా మీకా అంటే ఎది మీకా అంటే యహో వాడు ఎవడు యహోవా వంటి దేవుడు ఎవరు అంటే ఎవడు కూడా లేడు అని మనం సాక్షిస్తున్నాం మన ప్రభు వంటి వాడు ఒక్కడనూ లేడు మన దేవుడు వంటి దేవుడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు అన్న విషయాన్ని మీరు నాతో దేన్ని పోల్చగలరంటున్నాడు దేనితోను కూడా పోల్చలేము మన ప్రభు ఎవరితో పోల్చలేము దేనితో పోల్చలేము ఎందుకంటే సమస్త సృష్టికి మూలకారకుడు సృష్టికి ఆది సంభూతుడైన సృష్టికి ముందటి నుంచి ఉన్నవాడు కాబట్టి ఆయన్ని దేనితోని పోల్చలేం ఫలానేది ఒకటి ఉన్నదంటే వ్యక్తి ఆయన కంటే ముందు ఆయనతో పోల్చొచ్చు కానీ ఆయననే మొదటి నుంచి ఉన్నవాడు ఆయననే అల్ఫాయు ఆయనను ఒమేగా మొదట ఉన్నవాడు కడపటిగా ఉండేవాడు యుగ ఉండేవాడు ఆయననే కాబట్టి ఆయనని మనం దేనితో కూడా పోల్చలేం కాబట్టి మీక అంటే యుగము ఎవడు అనే ప్రశ్న ఈ ప్రశ్న మనం అర్థం చేసుకోవాలి మీరు అనేక ప్రాంతాల్లో పరిగెత్తిస్తున్నారు కానీ అటువంటి వాడు లేరు ఎందుకు పరిగెత్తిస్తున్నారు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు మీకా అంటే యహో ఎవడు అంటే మనం జవాబు ఇవ్వాలా అటువంటి ఎవడు లేడు మా ప్రభువులంటే ప్రభు ఈ లోకంలో ఎవడు లేడు ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు అని సాక్ష్యం ఇవ్వాలా మీకా అర్థం అది మీకాకి జవాబు అది కానీ ఇంకొక అర్థం ఏంటంటే ఎక్కడో రాసుకుని మీకా అంటే జేమ్స్ట్రాంగ్ నంబర్ నా జ్ఞాపకానికి వస్తున్నది మీటా అంటే ఏడు మంది ఇస్రాయేలీల నామము అని అర్థం ఉంది అంటే ఏడు మంది ఇస్రాయల్ ఏడుగురు ఇస్రాయల్ కలిసిన నామము అని అర్థం ఉంది అప్పుడు అది ఆశ్చర్యకరం ఉంది సరే యహో వాడు ఎవరు అంటే బాగా అర్థం అవుతుంది కానీ ఏడుగురు ఇస్రాయల్ కలిస్తే వారికి కలిగిన నామము అని అక్కడ అక్కడ ఆగిపోయినా నేను కొంతసేపు దీన్ని ఎట్లా ధ్యానించాలా ప్రభు ఏడు గురికి ఒకటే నామం ఎట్లుంటది ప్రభావ ఏడు మంది ఈశ్వాలకి ఒకటే నామం ఉంటుందా ఎట్లా ఉంటది మీరు చెప్పండి ఏడు గురికి ఒకటే నామం ఉంటుందా జేమ్ స్ట్రాంగ్ నంబర్ లో దానికి అర్థం లేకుంటే దొరకకపోయిన ఆ అర్థం ప్రతి పుస్తకంలో మీ కాంటే ఎవరు అని ఉంది అంతేగాని జేమ్స్ స్ట్రాంగ్ నంబర్ ఆ నంబర్ నేను రాసుకోవడం మర్చిపోయినా ఏడు ఏడు మంది ఇస్రాయల్ల పేరు అనుంది అక్కడ కాబట్టి ఏడు మంది ఇస్రాయల్ కలిస్తే ఒక పేరు అంటున్నాడు కాబట్టి మీరు ఇప్పుడు బాగా అర్థం చేసుకోవాలి ఏడు దేనికి సంబంధించింది ఏడు అంటే సంపూర్తి అంటే ఏడు అంటే సమాప్తి పన్నెండు అంటే సంపూర్తి బైబుల్ ప్రకారంగా ఏడు అంటే సమాప్తి అంటే ఒకటి సమాప్తం అయిపోయింది ఏడు సమాప్తం అయిపోయింది అంటే దాని పేరు ముగించిపోయింది అని అర్థం ఎట్లే ఏ రీతిగా అర్థం చేసుకుంటారు ఏడు అనేది దేనికి సంబంధించింది ఏడు అంటే విశ్రాంతికి సంబంధించింది ఏడవ దిన ప్రభు విశ్ర కాబట్టి ఏడు అనేది విశ్రాంతికి సంబంధించింది ఏడు అన్న నామం కలిగిన ఏడు మంది వీళ్ళు విశ్రాంతి పొందుకున్నవారు అని అర్థం కాబట్టి ఎక్కడ ఉంటుంది విశ్రాంతి ఈ లోకంలో ఎక్కడ విశ్రాంతి లేదు కాబట్టి ఒక్కటే స్థలంలో విశ్రాంతి ఉంది ప్రభులనే విశ్రాంతి ఉంది ఏడు మంది ప్రభు పేరు పెట్టుకుంటేనే వాళ్ళకి విశ్రాంతి అని అర్థం కాబట్టి మీక అంటే ప్రభు పేరు పెట్టుకున్న ఏడు మంది ఇంపుగా బాగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం ఏడు అనేది దేనికి సంబంధించిందంటే కృత కాలంలో పౌలు కష్టపడి ఏడు సంఘాలు కట్టుకున్నాడు రోమా తర్వాత హెబ్రి దాని తర్వాత దానికి దాని తర్వాత కొరంతి దాని ఫిలిప్పి ఇవన్నీ కలిపితే ఏడు సంఘాలవి పౌలు కష్టపడి తన జీవితం అంతా త్యాగం చేసుకుని ఏడు సంఘాలని కష్టపడి తయారు చేసుకున్నాడు అవి అన్ని పతనం అయిపోతుంటే వాటికి హెచ్చరికల్లాగా పత్రికలు రాసాయి ఇవి ఏడు పత్రికలు పౌరు రాష్ట్ర పత్రికలు హెచ్చరిక పత్రికలు మీరు ఇట్లున్నారు మీరు అట్లున్నారు మీలో ఈ వదంతి ఉంది మీరు అట్లున్నారు మీరు ఈ రీతికి చెడిపోతున్నారు మీరు అబద్ధ బోధలు స్వీకరించినారు అని హెచ్చరిస్తూ రాసిన ఏడు ఆ ఏడు సంఘాలు ప్రభు నామం ధరించుకునే కాబట్టి మీరు అర్థం చేసుకోవాలా మీకు ఆ దీనికి సంబంధించింది సరే అవి యోహాను భక్తులకి కలిగిన దర్శనం పద్మాసు ద్వీపంలో ఏడు సంఘాలే అవి కూడా ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం నుంచి ధనిస్తే రెండు నుంచి మూడు నాలుగు అధ్యాయాలు ధనిస్తే అవి కూడా ఏడు సంఘాలే అవేవి ఫిలజల్ఫియా ఎఫ్ఎస్ స్థూయతైరా లవోదకి ఇంకా రెండు అయినాయి పర్లేదు ఏడని తెలిస్తే చాలు మీకు అక్కడ కూడా ఏడు సంఘాలున్నాయి పౌలు శ్రమ పడ్డవి కూడా ఏడు సంఘాలు యోహన భక్తుల దర్శనంలో ఏడు సంఘాలు ఇవన్నీ సంఘాలు చెడిపోయినాయి చివరికి అని హెచ్చరిస్తున్నాడు కాబట్టి ఏడు ఇస్రాయేలు ఇస్రాయేలీల నామము అని అర్థం మీకంటే ఎన్ని డిక్షనరీలు చూసినా కానీ ఎవ్వరు వీటి గురించి ప్రకటించలే ఏ డిక్షనరీ చూసినా హూ ఈజ్ లైక్ అంటూ జహోవా అని ఉంది అంటే ఎహో వంటి ఎవరు ఈ లోకంలో ఎవరు లేరు అని అంతే ఉంది అర్థం అంతకంటే తెలియదు ఎక్కడ అర్థం ఏ పుస్తకంలో మీరు వెతకండి ఎన్ని డిక్షనరీస్ చూడండి ఇదే అర్థం ఉంది కానీ జేమ్స్ స్ట్రాంగ్ ఒక్కడే ఆ పదానికి అర్థం చూపించాం అందుకే మనం ఇక్కడ జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ వాడతాం డైబల్సరీలో కానీ ఏ పాస్తూ కూడా ఏ సంఘాలు కూడా జేమ్స్ స్ట్రాంగ్ కాన్ఫాడెన్స్ పాటించరు మాథ్యూ హెన్రీ కామెంటరీ రకరకాల కామెంటరీస్ ఉన్నాయి జామియన్ ఫాసెట్ కామెంటరీ అని గిల్స్ కామెంటరీ గిల్స్ ఎక్స్పాజిటరీ కామెంటరీ అని దెన్ పూలీస్ కామెంటరీ అని ఇంకా రకరకాల కామెంటరీస్ ఉన్నాయి కానీ జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ ఎవడు పాటించడు నీకు పర్శుద్త్మ అవసరం జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ అవసరం అన్నిటికంటే ముఖ్యం బైబుల్ వాక్యం అవసరం ఈ మూడు లేకపోతే నువ్వు ప్రభుని ఎప్పుడు అర్థం చేసుకోలేవు సరే మీరు అనొచ్చు బైబుల్ కంటే అవి ముఖ్యమా బైబుల్ ని అర్థం చేసుకోవాలంటే అవి ముఖ్యం పశుధాత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములను నడిపిస్తాడు నీకు అసలు సత్యమే తెలియనప్పుడు ఎట్లా సత్యం తెలవాల సర్వసత్యం అంటే క్రమేణా పెరిగేది అడుగడుగున నువ్వు అభివృద్ధి చెందేది సర్వసత్యం ఒకేసారి ఎవరికి సత్యం బయల్పరచబడదు అడుగడుగున అంచలంచగా ఫిరారా మీరు ప్రభునందు అంచలంచెలుగా ఎదుగుతా దేవుని చిత్తం అంటాడు కాబట్టి అడుగడుగున అడుగడుగున్న డే బై డే డే బై డే నువ్వు దేవుని అన్న ఎదగడమే సంపూర్ణత పోవడం సర్వసత్యంలోకి పోవడం అంటే అర్థం అది కాబట్టి మనము మీకా అనే పదంలోనే అర్థాన్ని తీసుకుంటున్నాం ఏడు గురు ఇస్రాయలీల నామము అని అర్థం కాబట్టి ఇప్పుడు ఇంకా మీకు బాగా అర్థం కావాలి ఇస్రాయలు అంటే శారీరకమైన ఇస్రాయెల్ కాదు ఆత్మీయ ఇస్రాయల్ అనేది గళితుల రాష్ట్రపత్రిక మనం చూస్తాం దేవుని ఇస్రాయేల్ అనేసి మనం చూస్తున్నాం అదే రీతిగా రోముల రాష్ట్రపతిగా రెండవ అధ్యాయం అంతా ఆత్మీయ యూదుల గురించి మాట్లాడుతుంది అది కాబట్టి ఆత్మీయ అంతరంగమందు యూధంగా మార్చబడ్డవాడే నిజమైన యూదుడు అని చెప్తుంది వాక్యం కాబట్టి ఈ యొక్క ఏడు అనే పదము క్రైస్తవులకు సంబంధించిందే నువ్వు అనొచ్చు జబర్దస్తిగా రుద్దుతలేవా క్రైస్తవులకి అని నువ్వు అనొచ్చు నేను రుద్దేడిది ఏముంది ప్రభు రుద్దినప్పుడు నేను రుద్దేడిది ప్రభువు అది ఆల్రెడీ రుద్ధేశ్ అది మనకు చూపిస్తున్నాడు ఏడు గురు నామము అన్నప్పుడు ఈ ఏడుగురు ఇస్రాయల్ ఎవరు ఈ ఏడుగురు ఎవరు ఏమో వ్యక్తృతం అని ఎంత ప్రయత్నించినా ఆ ఏడుగురు ఎవరు వినలేదు ఖచ్చితంగా దేవుడు అరదరెత్తిగా వాళ్ళ నామాలు బయట కనిపించకుండా చూపించాయి ఎందుకంటే ఈ ఏడు అనేది ఏడు గోత్రీకులు కాదు అని అర్థమైపోయింది ఏడు ఊరు ఇస్రాయేల్ నామము అన్నప్పుడు ఏడు అంటే క్రైస్తలకు సాదృష్టం ఎందుకంటే ఏడు సంఘాలు ప్రభు మరణించి తిరిగి లేచి వెళ్లినాక దాని తర్వాత యుగ సమాప్తిలో ఏడు సంఘాలు ఉంటాయి అంటే ఆ ఏడు సంఘాల గుణగణాలన్నీ ఈ లోకంలో ఉన్నాయని చూపిస్తుంది నిజంగా ఏడు సంఘాలు లేవు ఇరవై రెండు వేల సంఘాలు ఏమి ఉన్నాయి అంటే తెగలున్నాయి ఇరవై ఐదు వేల తెగలున్నాయి క్రైస్తవ సంఘాలు కాబట్టి ఇరవై తెగలలో ఏడు సంఘాలు ఎట్లా వెతుకుతావు కాబట్టి ఆ ఏడు సంఘాల గుణగణాలు ఈ రోజు ఉన్న సంఘంలో ఉంది కొంతమంది ప్రవచన చేస్తారు కొంతమంది పాస్టర్స్ వాక్యం చెప్తూ మనం ఉంటుంది లవోదీయ సంఘ లవోదీయ సంఘ కాలం అంటారు అంటే లవద్కీయ సంఘకాలం అంటే చివరి సంఘం అది యోహాను భక్తుడి దర్శనంలో చివరి సంఘం అది దాని స్థితి చాలా భయంకరంగా ఉంటది దాని గుణగణాలు చాలా భయంకరంగా ఉంటాయి కానీ ఆ రీతి విధిస్తే మొదటి సంఘము ఎఫస్సి శారదీసు తుయతర స్మూర్ణ పెర్గమ ఇవన్నీ కూడా అటడైతేనేవి అవి మొదట్లో బాగున్నాయి నువ్వు మొదట మంచిగా ఉంది నీ మొదటి ప్రేమను సంపూర్తి చేసుకుంటున్నాడు అంటే నీకు ఇప్పుడు లేదా ఆ ప్రేమ అని చెప్తున్నాడు మొదటి నీకుండే ఆ ప్రేమ ప్రభు ప్రేమ నీకు ఈ రోజు లేదు ఆ ప్రేమ అందుకే మనుషుకుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆయన ప్రేమను కనుగొనున్నా ఆయన ఆయనది అంటున్నాడు ప్రభు తన తిరిగి వచ్చినప్పుడు సంఘాలలో ఆయన ప్రేమ ఉండదు అంటే ఆయన రక్షణ అనుభవం ఉండదు ప్రేమ అంటే అర్థం అదే ప్రతిరోజు నువ్వు ఉదయం వేసి ప్రార్థన చేసినప్పుడు ప్రభావ నా పాపంలో భరించినవి ఆయన నా శాపంలో రోబంలో భరించినప్పు నాకు బదులుగా నువ్వు మమించిన ప్రభావ అని ప్రార్థన చేసినప్పుడు ఆయన పాప ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నావు అయిపోతాయి కొంత కథను అని హెచ్చరిస్తున్నాడు ఆయన తిరిగి వచ్చినప్పుడు సంపూర్ణంగా అది ఉండదు అన్న విషయాన్ని ఏ రీతికైతే పాత నిబంధన కాలం ముగింపులో అందరూ ప్రభుని ధృణీకరించు కేవలం రెండు కుటుంబాలు తప్ప జకరియా ఎలిజబెత్ కుటుంబము మేరీ యోసెఫ్ల కుటుంబం ఈ రెండు కుటుంబాలు తప్ప ఏ కుటుంబం కూడా దేవుని స్థుతిస్తున్నట్లు మనం చూడం పాత నిబంధన కాలంలో మొత్తం చెడిపోయినాయి మెసయా పుట్టే టైంకి ఇస్రాయల్ ప్రజలు అంతా తారుమారైపోయినారు ఇప్పుడు రాజులకు రాజు మన ప్రభు వచ్చే టైంకి క్రైస్తవ సంఘం ఎట్ట తీర్పుకు తేరైతుంది ఆయన రాకడాకు తేరగట్లేదు మనం ఆయన రాకుర చారిత్రను ప్రభువాను త్వరగా వస్తే మాకు ఎంత బాగుంటుంది ప్రభు అని మనం ప్రతిరోజు ప్రార్థన చేసి ఉంటే మారనాథ అంటే అర్థం అదే కదా మారనాథ అంటే అర్థమైంది అది అదేం భాష గ్రీకు భాష గ్రీకు భాష నుంచి వచ్చేసింది పదం అసలు రాకు నిండాల్సింది ఆ పదం బైబిల్లో మారనాథ ఉంది ప్రణంగంలో మారనాథ అనే పదం ఉంది మేము చూస్తే మీకు అర్థమవుతుంది మార్నాథ అంటే అర్థమైంది ప్రభువా త్వరగా రమ్ము అర్థం అంటే ఎందుకు త్వరగా రావాలా అందు అనుకోవచ్చు ఆయన రాకడ కొరకు నువ్వు త్వరగా సిద్ధపడుతున్నావు కానీ క్రైస్తవ సంఘము తెలియకుండా ఆయన శిక్షకు సిద్ధపడుతుందని వాక్యం చెప్తుంది అందుకే మీకా వేదన అంతా దానికి సంబంధించింది ఈయన ఆశ్చర్యకరంగా హబకు గ్రంథము ముగింపు కాలానికి ఉన్నాడైనా చేస్తే వీళ్ళంతా సమకాలీకు లాగా కనిపిస్తుంటారు నాకు చూడండి మీకా గ్రంథం మీ గురించి చూసినప్పుడు ఏడు నుంచి అంటే క్రీస్తు పూర్వం ఏడు వందల ముప్పై ఏడవ సంవత్సరం నుంచి మొదలుకొని ఆరు వందల తొంభై ఆరు సంవత్సరాల మధ్యలో ఆయన జీవించింది అంటే నినివే కాలము యోనాకాలము నాహోమ కాలము ఆమోసు కాలము యషయాకాలము వీళ్ళంతా సమకాలికల నటినకి అంటే ఈయన ఒక ప్రాంతంలో ప్రవక్త లాగున్నాడు ఆయన ఇంకొక ప్రాంతంలో ప్రవక్త లాగున్నాడు ఈయన ఇంకొక ప్రాంతంలో ప్రవక్తలు అంత ప్రవక్తలు దేశమంతటా ఉన్నారు కాబట్టి ఈ విషయం బాగా అర్థం చేసుకున్న నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఏంటంటే నువ్వు ఇక్కడ నేర్చుకుంటున్న ఈ బోధ నీ ఒక్కరికే కాదు బయల్పరచబడింది దేశమంతటా ప్రపంచం నీలాంటి గుణగణం కలిగిన వాళ్ళని నీలాంటి ఆస్పక్తి కలిగిన వాళ్ళకి ఇదే సత్యాన్ని బయలుపరిచిన ప్రభు ప్రపంచమంతటా అప్పుడప్పుడు తగులు తోట వెళ్ళారు ఎక్కడన్నా బోధకులు తగులు తోటారు కానీ మళ్లగా ధైర్యంగా వాటిని ప్రకటించరు కానీ మనం నేర్చుకున్నాం ధైర్యంగా ప్రకటించాలి ఈ విషయాలు ఎందుకంటే సరే నువ్వు అనిలకు వ్యతిరేకంగా ఎప్పుడు ప్రకటిస్తలేవు కదా నువ్వు ఎవరిని కూడా వ్యతిరేకంగా ప్రకటిస్తలేవు హెచ్చరిస్తున్నావు అంతే ఎందుకు హెచ్చరిస్తున్నావు నీకు వాళ్ళ పట్ల జాలి ప్రేమ దయ ఉంది కాబట్టి నువ్వు వీటిని హెచ్చరికలాగా వాటిని ప్రకటిస్తున్నావు కాబట్టి ప్రవక్తలకు ఉండాల్సిన ముఖ్యమైన గుణగణం ఏందంటే ద్వేషం కాదు ప్రేమ వాత్సల్యత ప్రభులో ఉన్న ఆ జాలి కరుణ అవి నీలో ఉండగా కృపా ఆత్మఫలాలు అంటాం బట్టి నీలో ఆత్మ ఫలాలు చాలా అవసరం అవి లేకుంటే నీలో పరశురాత్మ లేదన్నట్టు మతక్రైస్తము వినవిగేది ఏంటంటే స్వసత వరం ఉంది అద్భుతాలు చేసే వరం ఉంది కాబట్టి మాకు పరశురాత్మ ఉందనుకుంటున్నారు కానీ మోసపుచ్చు దేవుని శక్తి దయ్యాం శక్తి అక్కడ ఉందనే విషయం చెప్తున్నాడు మోసపుచ్చు ఆత్మ వాళ్ళలో ఉండి సూచకలు చేసిందని వాళ్ళు అర్థం తీసుకునేసి చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు తృణీకరించారు ప్రభు వాక్యాన్ని మనం సూచకలకు ప్రాధాన్యత ఇవ్వం ఎందుకంటే చెడ్డ వారు సూచక్రియలు అడుగుతున్నారు అనేది ప్రభు హెచ్చరించి శ్వాసల గురించి పరిశుల గురించి యాచకులతో హెచ్చరిస్తారు చెడ్డతరం వారు సూచక్రియలు అడుగుతున్నారు మీకు యువననుభూతి సూచనలు తప్ప ఇంకా ఏ సూచన అనుగ్రహించబడదు అంటే యుగ సమాప్తిలో సూచనలు లేవు అని హెచ్చరిస్తాడు యోనను గుర్చిన సూచన తప్ప మరి ఏ సూచన మీకు అనుగ్రహించబడదని హెచ్చరించింది కాబట్టి సూచన ఒకటే ఏదీ యోనను గుర్చే సూచన యోనం గురిచే సూచన ఏంది మూడు దివరాత్రులు ఏ రీతిగా తిమింగులప్పు కడుపులో గర్భంలో ఉన్నాడో అది రీతిగా మనుషుకు మనుడు మూడు నా దివరాత్రులు ఆ యొక్క ఉండి బయటికి రావాల్సిన వాడు సరే వాటికి సంబంధించిన వాక్యాలు ఎన్నెన్నో చూస్తుంటా ఆయన పాతలం పోయి అనేకలం బయటి తీసుకొచ్చిన చివర్త ప్రకటించిన మనకి ఇప్పుడు అవసరం లేదు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకటే సూచన ఏంటది ఆయన మరణ భూస్థాపన పునరుదం తప్ప వేరే సూచనలు మనకు అవసరం లేదు అవన్నీ పనికిరానివి అన్న విషయం నీకు అసలైన సూచన పక్కన పెట్టేసి పనికిరని సూచనల పట్టు పెరిగితే ఆయన నీ పట్ల ఎందుకు ప్రేమ చూపిస్తాడు నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పట్ల ప్రేమ లేదని రుజుపరచబడుతుంది కాబట్టి మనం ప్రతిక్షణము ఆయన మరణ భూస్థాపన పునరుదాన్ని జ్ఞాపకం తీసుకోవాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఏడు ఇస్రాయలుల పేరు నామము అంటే అర్థం ఏంటంటే ప్రభు నామని ధరించుకున్న ఇస్రాయల్ వీరు అని అర్థం వాటిప్పుడు బాగా అర్థం చేసుకోవాలా ఇస్రాయల్ అంటే ఆత్మీయంగా మార్చబడింది అని కొత్త నిబంధన కాలంకు వస్తే నిజంగా దేవుని ప్రజ ఎవరంటే పేతులు జ్ఞాపకం చేస్తాడు చిక్కట్ల నుండి తన ఆశ్చర్యకరమైన వేలు నడిపించిన వారి యొక్క గుణాతిశాలను ప్రచురించే నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజుల సమూహము యాజక సమూహము పరుశుధ జనంగము దేవుని సొత్తు దేవుని ప్రజ ఇన్ని పేర్లు చీకట్ తక్కి వెళ్ళి మనం బయటకు వచ్చినప్పుడు మనకి ఇన్ని పేర్లు పెట్టిండు దేవుని ఇస్రాయలు అని పేరు పెట్టిండు అక్కడ దళితుల రాష్ట్ర పత్రిక చూసినాం కాబట్టి దేవుని ఈసలు అంటే ఆత్మీయ ఈసల్ గా మనము కానీ మనము ఆయనకు వ్యతిరేకంగా జీవించినప్పుడు ఆయన వాక్యానికి వివిధగా జీవించినప్పుడు ఈ లోకాన్ని ఆశించకూడే అంటే లోకాన్ని ఈ లోకంలో ధనాన్ని ఆర్జించకూడంటే ధనాన్ని ఆర్జయిస్తారు ఈ లోకాన్ని ప్రేమించకూడే లోకాన్ని ఎక్కువ ప్రేమించేది క్రైస్తవులే ఎన్నిసార్లు రుజువుపరచినారు ఎన్నిసార్లు నేను చూపించాను వాక్య లోకాన్ని ఎక్కువగా ప్రేమించండి వాళ్లే నాకంటే మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమించిన నాకు పాత్రలుగానని పద వాద్యం చూస్తున్నారు మా తెచ్చ ఎన్నిసార్లు హెచ్చరిస్తాడు నాకంటే మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు ఈ లోకాన్న పాస్టర్ నా సంఘాన్న మీ విధానాల మీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మీ ఆరాధన క్రమాన్న క్రైస్తవ సంఘాలు ఆరాధన క్రమానికి ప్రాధాన్యత చాలా డెకరేషన్ కి ప్రారంభిస్తాయి మందిరాన్ని దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాయి మళ్ళీ వాళ్ళు ఎట్టి పాత్రలు ఆయన వాక్యానికి విరుద్ధంగా జీవించిన వాళ్ళు కాబట్టి వారికి ఇవన్నీ తప్పవు శిక్ష అన్న విషయాన్ని హెచ్చరిస్తాడు కాబట్టి మీకా అంటే క్రైస్తవులకు సంబంధించిన బోధ అనర్థం లేక ఏడు ఇస్రాయేలుల నామము అంటే ఏడు సంఘాలకు ఏడు సంఘాలకు హెచ్చరించబడ్డ వాక్యము అనర్థం మీక అంటే ఆ రీతిగా మనం రాసుకోవాలి పైన ఎందుకంటే మళ్ళా మనం మీకా అంటే ఏడుగురు ఇస్రాయేళ్లులకు సంబంధించిన నామము అని అర్థం కాబట్టి ఆ నామము ఏంది అంటే ప్రభు నామాన్ని పెట్టుకున్న క్రైస్తవ సంఘము అని అర్థం కాబట్టి మీక గ్రంథం అంతా లేక మీక ప్రవచనం అంతా క్రైస్తవులకే అని రుజువు పరచుకోవాలి మనం మనం తీర్మానించుకోవాలా దాన్ని ఇంకా వేరే విప్పక అర్థం చేసుకోలేదు సరే ముఖ్యంగా ఏంటంటే నువ్వు ఎక్కడ పరీక్షించినా గానీ నీకు దొరకవి అర్థాలు ఏ పుస్తకంలో గాని ఏ టెలివిజన్ ప్రోగ్రామ్స్ గానీ ఏ రికార్డింగ్స్ కానీ ఏ సిరీస్ ల ఇట్లా ఉండదు ఎందుకు ఉండదంటే అవి ఆత్మ ఆ వేషం చేత చెప్పబడ్డాయి కానీ కావు అన్న విషయం నువ్వు మరోసారి జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ కాబట్టి ఆయన ప్రవచనం దేనికి సంబంధించింది అనేది మొదటి అధ్యాయం నుంచి ఏడు అధ్యాయాలన్నీ మనము ఒక ఒకదాని వెంబడి ఒకటి వచ్చేవరం మనం చూస్తుంటాము దానికంటే ముందు ముఖ్యంగా నేను హెచ్చరించాల్సింది ఏంటంటే మీక తన సమకాలికలు చాలా ఉన్నారు ఆ రోజుల్లో మనం చూసినాము ఇందాక కానీ ఒక్క ప్రాంతానికి సంబంధించిన ప్రవచనం కానే కాదు ఆయన చెప్పింది ఇవన్నీ మనం ధనిసినప్పుడు వచ్చార నుంచి దీర్ఘంగా మీకు అర్థమైతుంది ఈయన ఒక్క వాక్యం మీకు చూపిస్తే దాని ప్రకారంగా మీకు అర్థమైతుంది ఈయన ప్రవచనం దేనికి సంబంధించింది అనేది వచనం రెండవ వచనం చూడండి సకల జిల్లారా అన్నప్పుడు ఎవరికి సంబంధించిన విషయం మీరు బాగా తీసుకోవాలా సకల అంటే మీకు తెలుస సకల అంటే అన్ని రకాల సకల అంటే అన్ని పెగల అన్ని జాతుల అన్ని మతస్థులు అన్ని గోత్రికులు ప్రపంచమంతట అని అర్థం కాబట్టి సకల జలులారా అంటే ప్రపంచమంతట జలులారా ఆలకించండి ఏందది చూడండి ఇప్పుడు ఏమంటాడు భూమి నీలో ఉన్న సమస్తము అంటే భూమి అంటే నీ తెలుసు ఇప్పుడు ఇంకా బాగా అర్థమైతుంది ఇక్కడికి వచ్చే వాళ్ళకి అర్థమైతుంది భూమి దేనికి సంబంధించింది భూమిలో ఉన్నది ఏంది సంబంధ భూమి దేనికి సంబంధించింది భూమిలో ఉన్నవి దేనికి సంబంధించినవి భూమి ఎప్పటికైనా మత క్రైస్తవత్వానికి సాదృశ్యం బైబిల్ అంతటా పరిలో ఆకాశము ఆత్మీయమైన క్రైస్తవులకు సాదృశ్యం ఇవి ఎప్పటికి మనం మర్చిపోవడానికి వెళ్ళి భూమి ఎప్పటికైనా మత క్రైస్తవులకు సాదృశ్యం ఆచారబద్ధమైన క్రైస్తవులకు సాదృశ్యం నిష్ఠ నియమం వీటికి ప్రాధాన్యత ఇచ్చే సంఘం భూమి అది ఎప్పుడు కిందనే ఉంటది అన్న విషయాన్ని హెచ్చరిస్తుంది భూమి అంటే కింద ఉంటది మనమేమో ఆకాశవాసనం పైన ఉండేవాళ్ళం కాబట్టి ఆత్మీయ దశలో ఎప్పుడు మనం ఆకాశవాసన లాగానే ఉండాలా అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం ఇప్పుడు ఈ వాక్యం దేని చెప్పబడింది ఎవరి చెప్పబడింది సకల జిల్ల చెప్పబడింది భూమి కొరకు చెప్పబడింది దాని తర్వాత భూమిలో ఉన్న ఆ నీలో ఉన్న సమస్తం అంటే ఇంకా ఎవరు ఎస్కేప్ కాడానికి వీల్లేదు ప్రతి ఒక్కరికి ఇది చెప్పబడింది అని అర్థం ముఖ్యంగా ముఖ్యంగా సకల అంటే ఈ లోకమంతట అని అర్థం భూమి అంటే క్రైస్తవ సంఘం మత క్రైస్తవ సంఘం అని అర్థం తర్వాత భూమి మరియు నీలో అంటే మత క్రైస్తవులకు అంటే సంఘంలో ఉన్న వారికి అంటే మూడు గుంపులు అవి మళ్ళా సర్పములు తేళ్లు అందరికీ హెచ్చరిక అన్న విషయాన్ని హెచ్చరిస్తుంది చూడండి ఇప్పుడు చదవండి చూడండి ఎవరి మీద మీ మీద అంటే ఎవరి మీద సకల జనములకి ఇందానికి చేసిన పేతురాష్ట్రపతిలో కూడా తర్వాత ఫస్ట్ తీర్పు దేవుని ఏంటి అద్దా దాని తర్వాత ఈ లోకానికి ఇది విషయం చదు మరి యహోవ మీ మీద సాక్ష్యం పలకబోతున్నాడు సాక్ష్యం అంటే అర్థమైంది కదా సార్ మీరు ఎట్లా జీవించు చెప్పబోతున్నాడు లిస్టింగ్ చేయబోతున్నాడు మీరు ఎట్లా జీవించారు మీరు ఇట్లా జీవించారు మీరు ఈ తప్పు చేశారు మీరు ఆ తప్పు చేశారు అని చెప్పబోతున్నాడు అన్న విషయం చెప్తున్నాడు లేదంటే సాక్ష్యం అంటే మంచిది అనమాట సాక్ష్యం అంటే మంచిది కదా సాక్ష్యం అంటే సత్యం చెప్పడం అనర్థం సాక్ష్యం అంటే సత్యం చెప్పడం అనర్థం సరే ఇప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి అక్కడ ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి పరశుద్ధ ఆలయంలో నుండి ప్రభు మీద సాక్ష్యం చెప్పబోతున్నాడు ఆయన ఎక్కడ ఉన్నాడు ఎక్కడ చెప్పబోతున్న సాక్ష్యం సకల జనుల మీద భూమి మీద భూమిలో ఉన్న వారి మీద పరిశుద్ధ ఆలయంలో చెప్తున్నాడు ఇక్కడ మీరు ఇప్పుడు బాగా తీసుకోండి సకల జనులు భూమి భూమి ఒకటి పరిశుద్ధ ఆలయం నాలుగు గుంపులున్నాయా సకల జనులు భూమి భూమిలో ఉన్న ప్రజలు దాని తర్వాత పరిశుధ ఆలయం నాలుగునాయా ఎప్పటికైనా వెంబడిస్తాయి ఎప్పటికైనా వెంబడిస్తాయి అవి నువ్వు ఎన్ని ప్రవచనాలను ధ్యానించు ఎన్ని పుస్తకాలను ధ్యానించు అది నీ కళ్ళకు కనిపిస్తుంది ఎందుకంటే ఇవి వారికి అనుగరించబడలేదు అని ప్రభు జ్ఞాపకం చేసింది ఇవి వారికి అనుగ్రహించబడలేదు దుఃఖ సమర్థాలు ఎన్నిసార్చాడు వాక్యం ఇవి వారికి అనుగరించబడలేదు ఇవి మీకు అనుగరించబడేనాడు కాబట్టి ఇవి మనకు అనుగ్రహించబడ్డ మనం ఎంతో ప్రేమతో ఎంతో ఆసక్తితో వీటిని స్వీకరిస్తున్నాం మనం మనకి వింటుంటే ఈ లోకం అంతా మర్చిపోతాం కొద్దిసేపు అంతా మర్చిపోతాం ఎంత కష్టమున్నా రోగమున్నా అన్ని మర్చిపోతాం కదా కొన్నిసార్లు భయపెట్టేటట్లు రకరకాల వస్తాయి మన శరీరాలలో వాటిని కూడా మర్చిపోతా ఉంటాం కదా అన్ని మర్చిపోతాం శ్రమలు వస్తూ ఉంటాయి శరీరంలో ఎంతో బాధలు మర్చిపోతా ఉంటాం ఆయన వాక్యం ధరిస్తుంటే అన్ని మర్చిపోతా ఉంటాయి అన్నిటికంటే మూలం అదే అన్నిటికంటే ముఖ్యమైనది అదే నువ్వు అనొచ్చు ప్రార్థన ముఖ్యం కదా బ్రదర్ ఆరదన ముఖ్యం కదా బ్రదర్ విజ్ఞాపనం ముఖ్యం కదా ఉపాసన ముఖ్యం కదా బ్రదర్ అవన్నీ చేయమని ఎక్కడ చెప్పబడినాయి వాక్యంలో చెప్పబడ్డాయి ను వాక్యం చదవకపోతే ప్రార్థన చేయలేవు ఉపాసం ఉండలేవు విజ్ఞాపన చేయలేవు ఆరాధన అసలే చేయలేవు అని నిశ్చించలేవు దనపరచలేవు అవన్నీ ఇక్కడ చెప్పబడ్డాయి కాబట్టి వీటికి నువ్వు ప్రార్థన తీసుకున్నావు విషయం జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఇదిగో యహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు హబ్బకు గ్రంథం ఎక్కడ ముగించడం ఎవరైనా జ్ఞాపకం చేసుకుని చెప్పగలరా పన్నెండవ భాగం పోయిన వారం హబ్బకు గ్రంథం ఎక్కడ ముగించడం అయన పారాను నుండి తేమాను నుండి బయలుదేరినడు అనుందా వాక్యం ముగింపులో ఆయన పారాను నుండి తేమా నుండి బయలుదేరింది అని చివరి వాక్యం హబకు గ్రంథము చివరి అధ్యాయము చివరి వర్షాలలో అది ఉంది ఆయన పారాను నుండి తేమ అతనికి ముందు తెగుళ్లు బయలుదేరను అనుంది వాక్యం అతనికి ముందు తెగుళ్లు బయలుదేరను ఆయన ఈ లోకం మీదకి తెగుళ్లు పంపిస్తున్నాడు ఎవరు చెప్పగలరు ఈ వాక్యం ప్రపంచం అంతటా భయంకరమైన రోగాలు ఆయన పంపిస్తున్నాయని ముందే బయలుదేరినాయి అవన్నీ ఆయన తేమాను నుండి పాలన నుంచి బయలుదేరిండు తేమాను పాలనంటే ఎవరికైనా తెలుసా ఇవి అరబు దేశంలో ఉన్న స్థలాలు అరబు దేశంలోకి వెళ్ళి అని చెప్పబడుతుంది వాక్యం అంటే అరబీలను లేపుతున్నాడైనా ఆయన చెప్తున్నాడు అక్కడ తెగుళ్లు ఆయనకి ముందుగా బయలుదేరినాయి అంటే ఆయన వచ్చే టైంకి ఈ లోకంలో అన్ని తెగుళ్లు రకరకాల రోగాలు ఏ చాలా భయంకరమైన రోగం నేను ఈ రోజు పేపర్లు చూసిన హైదరాబాద్ లో అలర్ట్ మనం ధ్యానిస్తున్నాము ఒక నెల నుంచి ఎబోలర్ రోగం గురించి న్యూఢిల్లీలో ఒక కేస్ హైదరాబాద్ లో బాగా అలర్ట్ గాంధీ హాస్పిటల్ ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో అలర్ట్స్ మీరు ఊహించుకోండి వీళ్ళు ఎప్పటికి కూడా మనకి ఇవి ఓపెన్ చేయరు ఎందుకంటే అల్ల అయిపోతారు మనుషుల నుంచి వచ్చిన కేసు ఇక్కడికి బట్ మనం అనుకుంటున్నాము ఒక రెండు మూడు నెలల నుంచి ఆల్రెడీ ఇండియాలో అలర్ట్స్ స్టార్ట్ అయిపోయినాయి గవర్నమెంట్స్ అన్ని అలర్ట్స్ చేసినాయి అవి క్షణాలలో చచ్చిపోతారు మనుషులు రోగం తగిలితే దానికి మందు ఇంతవరకు కనుక్కోలేదు మందు సరే అవి భయం పట్టిస్తుంది మన గారు కానీ మీరు ఎట్టి భయపడరు మీరు చలించరు మీరు జడియరు మీరు బెదరరు భయపడకూడే నమ్మిక మాత్రం ఉంచారని హెచ్చరించండి కాబట్టి అవి మనల్ని ఏం చేయలేవు ఎందుకంటే మనం ఎక్కడున్నాం ఎక్కడున్నారు మీరు కింది పై సియోను నివాసులు అంటే సియోను పర్వతం మీద నివసించే వాళ్ళు మీరు గొర్ర పిల్ల ఎక్కడికి పోతే వారు అక్కడికి వెళ్ళి శియోను పర్వతం మీద గొర్రెపిల్ల నివసిస్తుంది అని మనం చూసిన వాక్యం ఆయన ఎక్కడ పోతే ఆయన బిడ్డలు ఆయన ఎంట వెళ్ళిండ్రంట కాటి నువ్వు ఆయన అక్కడ ఆ శియోను పర్వతం మీద ఈ క్షణం నువ్వు కింద ఏం జరుగుతుంది నీకేం తెలుసు కింద ఏం జరిగిన ముట్టలేవు ఎందుకంటే దేవుడు ఆల్రెడీ ముద్రించేసి ఈ లోకానికి తీర్పు తెచ్చే టైంకి కొంతకాలం ఆగండి మన దేవుని దాసులను ముద్రించే వరకు మీరు లోకానికి ఏ హాని చేయకూడదు కాబట్టి ఏ తెగులు మనల్ని ముట్టవు నువ్వు చెప్పే వాక్యం విన్నవాళ్ళు అది సత్యాన్ని స్వీకరించినప్పుడు వారికి ఆ ఆ స్పెషల్ ముద్ర అది కళ్ళ కనిపించే ముద్ర కాదు ఎందుకంటే మతక్రైస్తము కళ్ళ కనిపించే ముద్రలు వ్యక్తుతావుతాయి అగ్ని కనిపించాలా రక్తం కనిపించాలా అది కనిపించాలా దూతలు కనిపించాలా ఒకరోజు నేను ప్రార్థన చేస్తుంటే సడన్లీ ఒక సిస్టర్ సంగంలోకే లేచి చెప్తుంది బ్రదర్ నీ మీద పెద్ద దూత నిలబడింది పెద్ద దూత నా నిలబడితే నేను ఇంత గమ్మును మంచి చూడగలదా సరే నేను ఉప్పొంగల్నా నాకు అప్పుడే అనిపిస్తుంది అమ్మో ఇది చాలా మోసకరమైన దర్శనం ఆ సిస్టర్ కలిగిన దర్శనం చాలా మోసకరం నన్ను తొక్కేస్తుంద నేనేం స్పెషల్నా నా మీద ఒక దూత నిలబడడం ఇంకొక అయ్యా చెప్పింది ఎందుకో నీ చుట్టూ ఇంత వెలుగుగా అనిపిస్తుంది నేను వినవలన నా చుట్టూ గొప్ప వెలుగు లేదు నీ చుట్టూ చాలా వెలుగు ఉంది అప్పుడు నాకు దేవుడు మాట్లాడుతున్నాడు ఐ మీన్ సరిచయన కొరకు నేను చూపిస్తున్నాను వెలుగు నీ నీ కొరకు కాదు నువ్వు ఆల్రెడీ వెలుగు సంబంధివే నీకు స్పెషల్గా వెలుగు అవసరం లేదు ఇంకా నువ్వు ఆల్రెడీ వెలుగు సంబంధివే ఆయనకి లేదు ఆ వెలుగు ఆయనకు చూపించిన కొరకు నీకు చూపిస్తున్నా నీ చుట్టూ వెలుగు దూత నాకు కాపుదల నిలబడిండు అని చెప్తున్నాడు నీకు లేడు అని చెప్పడానికి నీకు చూపిస్తున్న జూత ఎంతమంది అర్థం చేసుకుంటారు ఎంతమంది ఈ రీతిగా హెచ్చరించగలరు క్రైస్త సంఘంలో లేదు ఆ రీతిగా విర్రవీగము నేను గొప్ప దేవుడు స్పెషల్గా ఎన్నుకున్నాడు అట్లా ఎప్పుడు ఎన్నుకోడు దేవుడు అందరినీ ఎన్నుకుంటాడు పాత నిబంధన కాలంలో ఎన్నుకున్నాడు ఆ రీతిగా ఒక కుటుంబాన్ని కానీ యుగ సమాప్తిలో అందరినీ యాచక సమూహంగా తయారు చేసుకున్నాడు ఈ విషయం ఎప్పుడు అర్థం కాదు క్రైస్త సంఘం ప్రతి ఒక్కరిని యాచక సమూహంగా ఆయన తయారు చేసుకుంటుండ విషయం కాబట్టి ఇదే విషయం మనం అర్థం చేసుకోవాలి మీకు ఆ గ్రంథంకి వచ్చినప్పటికీ దేవుని హెచ్చరిక ఎన్ని ఎంత మందికి మొత్తం లోకానికి అని హెచ్చరించండి దాని తర్వాత చూడండి అది ముగించుకుంటే వాక్యం అక్కడ దాని తర్వాత ఎక్కడో ఇది ఇదిగో ఎహోవో తన స్థలము నుండి బయలుదేరి విడిచి తన స్థలాన్ని విడిచి అంటే పరలోకాన్ని విడిచి ఈ లోకంలోకి వస్తుండే ఈ భూమి మీద అడుగు పెట్టబోతుండు బాగా అర్థం చేసుకోండి మత కలస్థాం నేను ఎప్పుడు తారుమారు చేసింది ఆయన భూమిని అడుగుపెట్టాడు ఆయన మధ్యాకర్షిణికి వచ్చేస్తాడు మనం ఇక్కడి నుంచి పైకి లేస్తాం రమాంతంగా ఎత్తబడే సంఘానికి సిద్ధపడను బ్రదర్ ప్రభు వీళ్ళందరినీ ఎత్తబడే సంఘానికి సిద్ధపరచు ప్రభువా అని ప్రార్థన చేస్తుంటారు అది అబద్ధ ప్రార్థన సత్యం లేని ప్రార్థన ఆయన తన స్థలాన్ని విడిచిపెట్టి ఈ లోకంలోకి వస్తుండడు ఓ బెల్లెళ్ళారా పైకి ఎందుకు తేలిచేస్తున్నారు ఈ ప్రభు ఈ రీతి కోల్పోబడను అధిరీతిగా దిగివచ్చును ఖచ్చితంగా కిందికి రావాల్సిందే ఆయన సంఘం కింద ఉంటే నువ్వు ఎక్కడ పోతున్నావు మధ్యాకాశానికి ఎక్కడ లేనటువంటి వాక్యం అదే ఇక్కడ మరోసారి జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఆయన తన స్థలాన్ని వెళి బయలుదేరిచున్నాడు ఆయన తన ఆయన దిగి చెప్పండి ఆయన మధ్యాకాశంకి ఆగిపోతాడా ఎప్పటికైనా వాక్యం ఒకటే రీతిగా ఆయన ఎప్పటికైనా ఒకటే రీతిగా ఆ దూత చెప్పిండు అపుష్టకాలం మొదటి అధ్యాయంలో ఆయన ఖచ్చితంగా కిందికి దిగి వస్తాడు మీ మధ్యలో కిలో ఏ రీతిగా పైకి కొన్ని పోబడిందో అదే రీతిగా కిందికి దిగొస్తాడు ఈ ప్రవక్త కూడా అదే చెప్తున్నాడు ఆయన భూమి మీద నడుస్తాడు తిరిగి అని హెచ్చరిస్తున్నాడు ఆయన తన స్థలాన్ని విడిచి పరలోకాన్ని విడిచి ఒకసారి వచ్చిండ లేదా సరే మీరు వెళ్ళొచ్చు ఇది మొదటికి వచ్చింది కదా లేదు నాలుగవ అధ్యాయకు ఆయన పుట్టుక గురించి ప్రవచనం ఉంది మీక ఒక్కడే అంత తేటగా ప్రవచించాడు యశే ప్రవచించండు ప్రభు పుట్టుక గురించి ఏలనిగా మీకు ఒక శిశువు అనుగ్రహించబడును ఆయన భుజం లేదా ఆచభడు ఆయన పేరు బలవంతుడు దేవుడు సమాధానం కత్రిపతి నిత్యుడగు తండ్రి ఇట్లా పేరున్నాయి కానీ మీక డైరెక్ట్ ప్రవర్తించాడు బెట్లహేమ్ అనే ప్రాంతంలో మీకు ఒక మెస్ పుట్టబోతున్నాడు అని ప్రవచించాడు మీక గ్రంథమే క్రిస్మస్ పని మీకా గ్రంథంలోని ఆ ప్రవచనం ప్రవచించని ఏ సంఘం ఉండదు ఒక క్రిస్మస్ రోజే మీకా గ్రంథం ఓపెన్ చేస్తారు కానీ మనకి దేవుడు ఈ టైంలో చూపించిన సరే నేను ఎన్నిసార్లు చదివిన మీకు గ్రంథము కానీ ఇప్పుడు మీతో పాటు కలిసి దీన్ని ధ్యానించే మంచి అవకాశం ఇంకెంతకాలం ఎన్ని వారాలు పోతుందో నాకు తెలియదు ఇది నాకు జ్ఞాపకం ఉంది ఉపధయ ఉపధ్య గ్రంథం ఒకటే అధ్యాయం అంతేనా మీరే చెప్పాలా ఉపధ్య ఒకటే అధ్యాయం పద్నాలుగు పద్దెనిమిది ఇరవై పద్నాలుగు కావచ్చు ఒకటే అధ్యాయము పద్నాలుగు గంటల ఆరాధన పద్నాలుగు గంటల ధ్యానం అయిపోయింది అది విధానం ఇక్కడ ఏడు అధ్యాయులు ఉన్నాయి మీరన్న ఆ బ్రదర్ అవుతున్నాడు ఏడు అధ్యాయులుంటే ఏం బ్రదర్ ఏడు ఇటు పద్నాలుగు గుంజుకో పోతావా నేను గుంజుకోపోయేది కానే కాదు 7, ఏడు అధ్యాయులుంటే ఏడు గంటలని కాదు మినిమము లేక ఎనభై గంటలని మినిమం కానే కాదు ప్రభు ఆప్తే ఒక గంటకే ఆపవచ్చు నెక్స్ట్ వీక్ ఇంకోటి పోవచ్చు అది విధానం అది ఆయన విధానం ఆయన స్వరానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలా ఆయన స్వరము ఎప్పటికీ మెల్లగానే వినిపిస్తూ ఉంటది అర్చర్చి హెచ్చరించది కాదు మెల్లగానే వినిపిస్తుంటది మెల్లగా మనం వినాలా ఆయన సమయానికే చోటు ఇవ్వాలా కాబట్టి ఆయన నడిపిస్తే అంతకాలం పెట్టింది అని బాధపడదు లేదు దుఃఖపడదు దానికి ముందే వచ్చేస్తే ఇంకా మంచిదే కదా ధైర్యంగా వెళ్ళిపోవచ్చు ఎక్కడ మనం చూస్తున్న వాక్యాన్ని మూడో వచనంలో ఆయన తిరిగి వస్తున్నాడు అనే విషయం హెచ్చరిస్తుంది కదా అయన భూమి మీద ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు ఇప్పుడు కానీ ఉన్నత స్థలము అంటే ఏంది భూమి మీద ఉన్నత స్థలము అంటే ఏంటి ఉన్నత స్థలము అంటే మందిరము ఎప్పటికైనా కానీ పాత నిబంధన కాలమే కాని కొత్త నిబంధన కాలమే ఉన్నత స్థలము ఎప్పటికైనా మందిరమే ఉన్నత స్థలముల మీద వాళ్ళు దేవునికి ధూపమాని అర్పించిండ్రు బలు అర్పించిండ్రు అంటే అది మందిరం ఎక్కడైతే బలర్పిస్తారు కదా మందిరం కాబట్టి ఉన్నత స్థలం మీద ఆయన నడుస్తున్నాడు బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు కాబట్టి మందిరంలోకి రాబోతున్నాడు ఆయన దేవుడి బిల్లల దగ్గరికి రాబోతున్నాడు ఆయన ఏదో రాబోతుడు తీర్పు దేశ రాబోతున్నాడు లోయలు వేడిపోను కరిగిపోను రిగి పారును సరే అంటే ఈ లోకం అంతా అవుతుంది ఆయన వచ్చే టైంకి అని హెచ్చరిస్తాడు ఆయన అడుగు పెడితే సృష్టి తారుమారైతుంది గందరగోళం అవుతుంది అని చెప్తుండడు కానీ ఇవన్నీ ఆత్మీయమైన సూచనలు మీరు బాగా అర్థం చేసుకోవాలా ఇవి నిజంగా కొండలు కావు నిజంగా నీళ్లు కానీ ఇవన్నీ ప్రజలకు సంబంధించినవి ప్రతి వచనం చెప్పబడింది తన బిళ్ళ గురించే కొండ తన బిళ్ళ గురించే తర్వాత నీళ్లు తన బిల్కు సంబంధించింది కాబట్టి వీళ్ళందరు ఏ రీతిగా కరిగిపోబోతున్నారో చెప్తున్నాడు ఇక్కడ మరోసారి చూడండి అది పర్వతములు కాబట్టి పర్వతము అంటే ఒకటే రాయి రాక్ అంట పర్వతము అంటే ఒకటే పర్వతములు అంటే చాలా విప్రభాగార్థం చేసుకోడు పర్వతము మీద ఎప్పుడు వాళ్ళు మందిరాలు కట్టుకుంటారు ఈ రోజు కూడా కదా యాదగిరి గుట్ట అని ఎందుకు పెట్టిన పేరు గుట్ట మీద కట్టుకున్నారు కాబట్టి తిరుపతి గుట్ట మీద కట్టుకున్నారు ఏ మందిరం అయినా ప్రపంచంలో గుట్టల మీద కడతారు రాళ్ల మీద కొండల మీద కడతారు ఆ రోజు కూడా వాటి పర్వతము మీద మందిరం కడతారు పర్వతములు అన్నాడు ఎందుకంటే ఎందరో మందిరాలు కట్టుకున్నారు అని అర్థం కాబట్టి మందిరాల మీద పర్వతముల మీద వాళ్ళు రకరకాల దయ్యాలు దేవతలకి మందిరం కట్టుకున్నారు కట్టుకోలేదా మనకు తెలిసి ఈ విషయాలు ఎన్నిసార్లు చూసినాం మనం కాబట్టి ఆయన ఇప్పుడు వాటిని తొక్కబోతున్నాడు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు అంటే నువ్వు కట్టుకున్న మందిరాలన్నీ కూలబడబోతున్నాయి మనుషులు కట్టుకున్న మందిరాలు కూలిపోతాయి అని హెచ్చరిస్తున్నాడు దాని తర్వాత అంటే నువ్వు ఎక్కడ దాచుకోలేవు అని హెచ్చరిస్తున్నాడు కాబట్టి అందరూ కారిపోతారు కరిగిపోతారు అందరూ శ్రమల గుండా పోవలసి వస్తారు అందరు మరణిస్తారు అని హెచ్చరిస్తున్నారు యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి ఒకటి పాగర్ తెచ్చుకోండి యాకోబు సంతతి చేసిన తిరుగుబాటు అంటే ఉత్తర దిక్కున ఉన్న రాజ్యము పాగర్ తెచ్చుకోండి యాకోబు సంతతి అంటే పది గోత్రాలు వాళ్ళు ఏం చేశారంట తిరుగుబాటుతనం అంటే దేవునికి విరోధంగా జీవించిండ్రు యాకొబు సంతతి తిరుగుబాటుతనం అంటే ఉత్తర దిక్కున్న పది గోత్రాలు దేవునికి విరోధంగా జీవించినాయి తిరుగుబాటు అంటే పది ఆకలు ఉల్లంఘించినాయి అనర్ధం మనం కూడా ఉల్లంఘిస్తున్నావా పైసవసంగం ఉల్లంఘిస్తుంది నీ దేవుడైన యోహవాను తప్ప పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ వివేకంతోను నీ పూర్ణ బలంతోను నీ దేవుడైన యోహవాను నువ్వు సేవింపవలను పూర్ణ హృదయంతో నేను ఎవడు చేస్తున్నాడు ఇక్కడ ఎవడు చేస్తున్నాడు వాడి సొంత తలంపులు ఉపయోగిస్తుంది కానీ పూర్ణ హృదయంతో నేను సమర్పించి తలంపులను ఆయనకి సమర్పించి చేసేది లేనే లేదు ఎవరికి ఇష్టం వాడి వాళ్ళు చేసుకుంటున్నాడు రెండవ ఆజ్ఞ ఏది నిన్ను నీ పొరుగు ప్రేమించడం ఇదియూ మొదటి ఆజ్య వంటిది అంటున్నాడు వాటి రెండే ఆజ్ఞలు క్రైస్త సంఘం అప్పగించబడ్డాయి వాటిని ఉల్లంఘించింది క్రైస్త సంఘం మీరు క్రైస్తవులే చాలా కఠినంగా హంతకులు దేశాల మీద దేశానికి యుద్ధంగా పోతారు క్రైస్తవులు మెసలే లో ఎంతమంది భయంకరంగా చెప్పబడుతున్నారు ఇరాన్ ఇరాక్ లో ఎంత మంది చెప్పబడుతున్నారు ఇప్పుడు వాళ్ళంత అంతకులు కదా మన చేస్తున్న సోల్జర్స్ క్రైస్తవ దేశాలే క్రైస్తవ దేశాలే ఆ రీతిగా లేచినాయి కాబట్టి ఇవన్నీ ఉల్లంఘించిన దేవుని ఆజ్ఞం కాబట్టి యాకోబు సంతతి అంటే ఉత్తర దిక్కునున్న ఇస్రాయెల్ దేశము రెండవది ఇస్రాయేల్ సంతతి ఇస్రాయలి ఇస్రాయేల్ సంతతి వారి పాపములను బట్టియు బట్టి సంభవించింది నేను ఇక్కడ ఆపుతున్న వాక్యం కాబట్టి ఇప్పుడు బాగా తీసుకోండి ఈయన ప్రవచనము రెండు గుంపులకు సంబంధించింది ఈయన రెండు గుంపులు ఇస్రాయెల్ దేశము అంటే ఉత్తర దిక్కున ఇస్రాయల్ దేశము పది గోత్రాలు యాకబ సంతేటర్ దాన్ని దాని తర్వాత ఇస్రాయల్ ఇస్రాయల్ ఉందా యూదాన్ ఉందా ఏమనుందా అంటే కింది భాగం ఇంగ్లీష్ బపప్పులు అసలు లేదు ఆశ్చర్యంగా ఉంది ఇంగ్లీష్ వేలు ఎవరైనా చదువు ఐదవ వచ్చినము చివరి భాగానికి వస్తే అసలు ఎవరు దక్షిణ భాగంలో ఉందని చెప్పబడింది చూడండి ఆల్ దిస్ ఈజ్ ఫర్ ద ట్రాన్స్ ఆఫ్ జేకబ్ అండ్ ఫర్ ద సిన్స్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్ అంటే ఇజ్రాయేల్ జేకబ్ అంటే ఉత్తర దిక్కున అని చెప్పబడింది తర్వాత వాట్ ఈస్ ద ట్రాన్స్ ఆఫ్ జేకబ్ What is the transgression of Jacob? Is it not Samaria? And what are the high places of Judah? And are they not Jerusalem? I will now understand. There is a thing in the Telugu Bible. Yaakov Santati. Yaakov Santati. Yaakov Santati. Cheshina. తిరుగుబాటు బ్రదర్ తిరుగుబాటు తను అది ఒక రెండు అంటే యాకబు సంతతి శోమ్రను. యాకబు సంతతి అంటే ఉత్తర దిక్కునున్న పది గోత్రాలు వారి రాజధాని శోమ్రను. పాత నిబంధన కాలంలో షోమ్రోను కొత్త నిబంధన కాలంలో సమరయ్య అంతే తేడా అది మనం బాగా అర్థం చేసుకోవాలా తర్వాత దక్షిణ దిక్కున యూధ అని చెప్పబడింది దక్షిణ దిక్కున యూధ దాని రాజధాని ఎరుసలేం దక్షిణ దిక్కున యూధ దాని రాజధాని ఎరుసలేం కాబట్టి ఈ రెండు గుంపులు రెండు గుంపులకి నేను తీర్పు తీర్చబోతున్నాను హెచ్చరిస్తున్నాడు దేవుడు అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం కాబట్టి మీకరున్న అంత పది గోత్రికులు ఉత్తర దిక్కులున్న రాజ్యము రెండు గోతికులైన దక్షిణ దిక్కునున్న రాజ్యము ఉత్తర దిక్కున్న ఇస్రాయేలు దాని రాజధాని షోమ్రోను దాని తర్వాత దక్షిణ దిక్కునున్నది యూద దాని రాజధాని ఎరుసలేము ఈ రెండు దేశాలకి తీర్పు తీర్చబోతున్నా హెచ్చరిస్తున్నాడు ఈ రెండు దేశాలు ఏ రీతిగా జీవించినాయి అని కూడా చెప్తున్నాడు వారి పాపం ఎట్లున్నాయి వారు తిరుగుబట్టుతనం చేసిండ్రు వారి పాపంలు ఎట్లున్నాయి అని హెచ్చరిస్తున్నాడు సరే ఈ పాపంలు వాళ్ళు తిరుగుబట్టుతనం ఏంటి అనేది వచ్చారో మనం ధ్యానిస్తాం కాబట్టి మీరు సరే పోయిన వారాల మనం హబక్కు గ్రంథాలను చేసేటప్పుడు కూడా ఆవేదనించినాం వారి తిరుగుబాటు ఎట్లుండే హబ్బకు కాలంలో ఇసాక ఎట్లా జీవించారు వారు లోబడనులని వారు వారు అతి క్రమములు వాళ్ళు అన్యాయం చేసిన వాళ్ళు వారు బలత్కరము బలత్కరం చేసింద్రు వారు నెల చేసిన వాళ్ళు విగ్రహారధికులు అని హెచ్చరించండి సరే ఇప్పుడు వీళ్ళు ఏం చేసి అనేది మనం వచ్చేవారం చూస్తాము అంతవరకు దేవుడు మనం దీవించడం పరిశుద్ధ రఘదేవా వందాలైనా మీకు అగ్రంధంలోని వాక్యాలు మాట్లాడతారు ప్రభావ యుగ సమాప్తికి సంబంధించినవి ప్రభావి ఇస్రాయల్ ప్రజలు ఆత్మీయ ఇస్టాల్ మారడం యుధ ప్రజలు ఆత్మీయ యూధులుగా మారడం క్రైస్తలకు సంబంధించిన వాక్యం మీరు రంగుల రాష్ట్ర రెండవ అధ్యాయము రంగుల రాష్ట్ర పత్రిక అధ్యాయము గల్దేవ్ రాష్ట్ర మూడవ అధ్యాయులు మాకు మీరు చూపిస్తున్నారు ప్రభా దేవుని ఇస్రాయల్ గా క్రైస్తలను అసలైన ఇస్రాయలు శారీరకమైన వాళ్ళు కాదు దేవుడి బిడదని మీరు హెచ్చరించినారు రోమి రాష్ట్ర పత్రిక పదకొండవ అబ్రహాము సంతానము అంతయు అబ్రాహాము కాదు అని మీరు హెచ్చరించినారు ప్రాబ్బా ఇస్రాయల్ సంబంధులందరూ ఇస్రాయలు కారు అని మీరు హెచ్చరించినారు ప్రావా బాహ్యానికి యూదు అనేవాడు యూదుడు గాడు అని మీరు చూపించినారు ప్రాబ్ కాబట్టి మీరు మీ మరణ భూస్థాపన పునరుద్ధరణ ద్వారా ఆత్మీయ యూదులుగా మార్చుకున్నారు ఆత్మీయ ఇసలుగా మార్చుకున్నారు దాన్ని బట్టి మీకు వర్ణాలి ప్రవ్వా కాబట్టి ఇవన్నీ మత క్రైస్తవులకి హెచ్చరికల్లాగా చెప్పబడ్డా యుగ సమాప్తిలో ఇవన్నీ తిరిగి తిరిగి రప్పిస్తానారు మీరే ఇంతకుముందు ఉన్నవి వాటిని తిరిగి రప్పిస్తా అన్నవారు మీరే ప్రవ్వా ప్రసంగి గ్రంథం ద్వారా కాబట్టి నైనా వీటిని ఆ రీతిగా అర్థం చేసుకుని ఏలిగా మీ బిడ్డల్ని హెచ్చరించాలా ప్రవ్వా గొప్ప మరణించబోతున్నారు రక్తపాతము దేశమంతటా ప్రవహించబోతుంది ప్రవ్వా ఏ రీతిగా వీరిని మేము మార్చుకోవాలి ప్రవ్వా ఏ రీతిగా వారిని మేము సిద్ధపరచుకోవాలి ప్రవ్వా మీ యొక్క చిత్తానుసారంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం మీ ప్రపంచం మరోసారి జ్ఞాపకం చేసుకోండి వచ్చే వారిని అందరినీ ఆశ్రయించండి ఆర్థికంగా మెరుగుపరచండి శరళన స్వస్థత ఇచ్చండి మీ సేవ నిమిత్తం నడిపించి తండ్రి దేని విషయంలో చింతించకుండా దేని విషయంలో భయపడకుండా ధైర్యంగా మీ నీతి సత్యాన్ని ప్రకటించే సేవకులుగా తయారు చేసి మీ రాకరవారి పరచుకొని మీరేం మహిపొందమని యేజు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆ